ఓకే అండి ప్రస్తుతం ప్రభా పరిశుధర గొప్పదేవ మహిమగల దేవ సర్వశక్తి మంత్రుడ సర్వాధికారి జీవం గల దేవ జీవాధిపతి మీకెంతో లెక్కలినని వందనలు ఈసు ప్రభా ఈసు క్రీస్తు ధర్మం మేము ఆన్లైన్ ప్రార్థనలో కూడి ఉన్నాం ప్రభా ఇంకా ఉన్న బిడ్డలను మీ త్వరగా కృపలో మీ యొక్క పాటల ద్వారా మయం పొందండి ప్రభా వాక్యం చేత సరి చేయండి ప్రభావం ముందుకు నడిపించండి ప్రభా మీ కొరకై ప్రభా తీర్మానం జీవితాలు ఎంక పడ్డానికి వీలేదు మందుకు నడవాల మీ మహిమార్థం ఏసు ప్రభా యుగ యుగంలో మీకే మహిమ కలుగును గాక ఏసు క్రీస్తు పరిశుద్ధన అమ్మమ్మని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెన్ స్వరాజ్ గారు ఒక పాట పాట అంట సార్ సర్వాధికారి అనే పాట అదే పాత పాట సర్వాధికీ క్రిస్తే మోక్షాధికారి క్రిస్తే మహోపకారీ క్రీస్తే ఆశిల్వారీ క్రిస్తే సర్వాధికారి ముక్తి విద్య శక్తి నాత భక్తి విలాప శ్రోత పరమంబు వీడే గనాస్తే సర్వాది క్రిస్తే మోక్షాదికారీ క్రీస్తి మహోపకారీ आशीलवारी दिव्या पदोंसी दैवसी दासोनी रूपो दाची धरणी के तीचे गाना क्रिस्ते सर्वाधिकारी క్రిస్తే మోక్షాదికారీ క్రీస్తే మహోపకారీ క్రీస్త ఆశీవదారీ శాశ్వతవసీ సత్యమృతం పురాశీ శాపాభారం బుమోసీ క్రమలా సహి చేర్వాది క్రిస్త మోక్షాది క్రిస్త మహోపకారీ క్రీస్త ఆశీర్వదారీ సైత జన మున్గోచన్ పాతమునకు పంపన్ నీతి పదంబు పెంపన్ రుదిరంబు గార్చేగా క్రిస్త సర్వాదికారీ క్రిస్త మోక్షాదికారీ క్రిస్త మహోపకారీ रिसे आसिवदारी मृत्यु मुल्लु पृंपन नि जीवंबू पिंपन मर्त्या भयमुतिर्पन् मरणंबू के लिए चे गाना रिस्ते క్రిస్తే మోక్షాదికారీ క్రీస్తే మహోపకారీ క్రీస్తే ఆశీర్వాదారీ పరమందు దివి జులైనా ధరయ మను జులైనా ప్రతి నాకాలు ప్రభుని భజించు గ్రిస్తే సర్వాది రిస్తే మోక్షాది రిస్ మహోపకారీ రిస్తే ఆశీవదారీ ఈనా టంచు ఏవ తండ్రి హెచ్చి నాడు క్రీస్తవాది క్రీస్త మోక్షాదికారీ క్రీస్తీ క్రీస్తే అశిల్వదారి క్రీస్తే సర్వాధికారి క్రీస్తే మోక్షాధికారి క్రీస్తే మహోపకారీ క్రీస్తే అశిల్వదారి హలో ఇప్పుడు మన మధ్యలో తెలియపేదారు మనకు దేవుని వాక్యం అందిస్తాను అందరికీ ప్రైజ్ లో చిన్న ప్రాణం చేసుకుందాం స్థూటం పరిశుద్ధ మోహనతర సరుణతర చివరి ఏసేయా నీకు వంద నా చదువుతాండి అయా నీ కృపను బట్టి కన్నకలను బట్టి ఆయా మమ్మల మధ్యకాల సమయంలో అయా ఆరాధించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వంద నా చదువుతుంది అయ్యా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడం జరుగుతుంది నా సొంత తలంపులు సొంత ఆలోచనలు కాకుండా అయా ఏసేయా పరిశుద్ధాత్మ దేవుడు మీరు మాత్రమే మాట్లాడడం జరుగుతుంది అయ్యా ఇందులో అనుగుణమైన రహస్యాన్ని మాకు తెలియపరచండి జరుగుతుంది ఈ వాక్యం నేర్చుకున్న మేము దాని ప్రకారం జీవించడానికి కృపణ కనకరం ముదాయించండి నా గొప్ప దేవుడు విషయాన్ని వంద నచ్చేసిన జరుగుతుంది ఇంత భయంకరమైన పరిస్థితులు నేను స్థుతించడానికి ఆరాధించడానికి ఇచ్చిన మాకు జీవను బట్టి వంద నచ్చిన జరుగుతండి ఈ యొక్క జీవం ఆయా ఫలించాలి నా విషయానికి వంద నచ్చలేసిన జరుగుతుంది ఆయా ఫలించి ఆయా నిశ్చితానుసారంగా నీ దగ్గరకు చేర్చుకోవాలని జరుగుతుంది ఆ విధంగా నీ యొక్క కృపణ కనకరం మా పట్ల అధ్యాయం ఒకటో వచ్చినము ఆయన తన పన్నెండవ మంది శిష్యులను పిలిచి అధికారమును రోగములు స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించి ఇక్కడ వాక్యము దేవుని రాజ్యంలో ప్రకటించటకును రోగుల స్వస్థపరచుటకును వారి నంపెను మరియు థ్యాంక్ యూ అన్న ఇక్కడ గమనించండి మనం నిన్న రాత్రికాల సమయంలో మనం వాక్యం చూసుకున్నాం వాక్యం ఏముండే అంటే గర్వం అనేది ఉండకూడదు దేవుని చిత్తానుసరంగా ఉండాలి దేవుని వైభక్తులు ఉండాలా ముఖ్యంగా ఫలించాల మనం ఫలించకుంటే దేవుడు మనల్ని ఎన్నుకొని కూడా ప్రయోజనం లేకుండా అయిపోతుంది ఫలించకుంటే చెట్టు నరికి వేయబడి నరికి వేయబడుతుంది మనం కూడా చాలా ఖచ్చితంగా ఫలించాల చూడండి ఇక్కడ ఈ పన్నెండు మంది ఎంచుకున్న దేవుడు వాళ్ళు చేసిన కరెక్ట్ పద్ధతులు పొరపాట్లు ఏ విధంగా ఉన్నాయి అది మన జీవితంలో ఎట్లా ప్రాక్టీస్ చేయాలనేది ఒకసారి గమనించాలి మనం ఈ తొమ్మిదో మొదటి వర్షంలో చూడండి ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి సమస్తమైన దయ్యముల మీద శక్తిని అధికారమును రోగములు స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించను హలో ఇక్కడ గమనించండి దేవుడు ఏం చేస్తున్నంటే పన్నెండు మంది శిష్యులను పిలుచుకున్నాడు ఫస్ట్ పిలుచుకొని సమస్తమైన దయ్యముల మీద హలుయ ఈ కొన్ని దయ్యాలు ఈ తక్కువ దయాలు చిన్న దయ్యం పెద్ద దయం అనేది ఏం లేదు సమస్తమైన దయ్యముల మీద శక్తిని అధికారమును హలుయ ఎవరిమైనా అధికారం ఇస్తుండు దేవుడు అంటే దయ్యముల మీద అధికారం ఇస్తుడు ఇంకేమిస్తుడు శక్తిని ఇస్తుడు రోగములు స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించను హలుయ దేవుడు ఏం చేస్తా ఉన్నాడు అంటే శక్తిని ఇచ్చిండు అధికారం ఇచ్చిండు వీటిని దేవుకోసం దయ్యములను వెళ్ళగొట్టడానికి దయ్యముల పైన అధికారం చేయడానికి వాడుకోవాలి ఈ శక్తిని అధికారమును మనం ఏం చేయొద్దు అంటే దుర్వినియోగం చేసుకోకూడదు ఎందుకు దుర్వినియోగం చేసుకోకూడదు అంటే మనము ఈ అధికారం రాగానే మనం చేసే పొరపాట్లు ఏంటి అంటే మనుషుల అధికారం చెల్లించడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉంటాం అది కరెక్ట్ కాదు ఇక్కడ దేవుడు ఏం చేస్తా ఉన్నాడు అంటే ఏం చెప్తా ఉన్నాడు అంటే దయ్యముల మీద శక్తిని అధికారమును రోగములు స్వస్థపరిచి వరమును వారికి అనుగ్రహించను హలుయ రోగాలను స్వస్థపరచడానికి వరాలు దేవుడు వారికి ఇచ్చినట ఎవరికి ఇచ్చిండు ఈ పన్నెండు మంది శిష్యులకు ఇచ్చిండు ఇంకోటి ఏం చేసినా ఉంటే దయ్యముల మీద శక్తిని అధికారం ఇచ్చిండు దేవుడు అధికారము ఇచ్చిండు ఈ అధికారం ఎవరిపైన చెల్లి చెల్లించడిపించాలి అంటే దయ్యంల మీద నడిపించాలా ఏ విధంగా చేయాలి అంటే ఏసుక్రీస్తు నామంలో చేయాల రెండో వచనం చూడండి దేవుని రాజను ప్రకటించుటకును హలుయ ఈ శక్తిని అధికారము రోగులను స్వస్థపరచడానికి ఎందుకు ఇచ్చిండు అంటే దేవుడు ఎందుకు ఇచ్చిండు అంటే ఇక్కడ చూడండి రాజ్యంను ప్రకటించుటకును హలుయ ఈ రాజ్యాన్ని ప్రకటించి ఈ రాజ్యంలో మనందరం కూడా అక్కడ ఉండాలని చెప్పేసి దేవుడు ఏం చేసిందంట ఇక్కడ శక్తిని ఇచ్చిందంట అధికారం ఇచ్చిందంట రోగంను పోగొట్టడానికి స్వస్థత వరంను కూడా ఇచ్చిందంట హలుయ్య ప్రకటించుటకు రోగులను స్వస్థపరచుటకును వారిని పంపాను హలుయ ఇక్కడ ఏం చేసిందంట దేవుడు అధికారం ఇచ్చిందంట వాటిని ఏ విధంగా రాజ్యాన్ని అంటే రాజ్యాన్ని కట్టడానికి ఆ రాజ్యంలో వీటి కూడా ఉండడానికి దేవుడు అనుగ్రహించిందంట ఇంకా చూడండి గమనించండి తొమ్మిదో అధ్యాయం పదో వచనం నేను చదువుతున్నానా నేను చదువుతున్నా తొమ్మిదో అధ్యాయం పదో వచనం చూడండి అపోస్తుడులు తిరిగి వచ్చి తాము చేసినవన్నీ ఆయనకు తెలియజేయగా హలియ దేవుడు ఏదైతే పని వాళ్ళకు అప్పగించిండో ఆ పనిని వాళ్ళు సక్రమంగా చేసినారు గమనించండి ఏం చేస్తున్నారు దయాన్ని వెళ్ళగొట్టారు శక్తిని పొందుకున్నారు అధికారంను పొందుకున్నారు రోగములు పోగొట్టినారు స్వస్థతలు చేసినారు దేవుని రాజ్యాన్ని కట్టడానికి ప్రకటిస్తా ఉన్నారు రోగున్ని స్వస్థపరుస్తా ఉన్నారు ఈ పనులన్నీ వీళ్ళు చేసినారంట ఎక్కడ గమనిస్తామంటే పదోవచనం చూడండి అప్పోసులు తిరిగి వచ్చి ఎక్కడికి వచ్చినారు ఎవరైతే అధికారం ఇచ్చినారో యశ్ ఆయన దగ్గరికి వచ్చి తాము చేసినవన్నీ ఆయనకు తెలియజేయగా హలియా చూడండి వాళ్ళు ఏదైతే చేయాల్సిన పని దేవుడు అప్ప చెప్పిండో వాళ్ళు సక్రమంగా చేసినారు చేసి ఆయన వారిని వెంట పెట్టుకొని బెత్సైదా ఆన ఊరికి ఏకాంతంగా వెళ్ళాను హలియ ఇక్కడ పదో వచనంలో మనం గమనిస్తే కనుక దేవుడు ఏదైతే ఈ రెండు వచనాల్లో వాళ్లకు అధికారం ఇచ్చిండో ఆ అధికారాన్ని వీళ్ళు స్వాధీనం చేసుకున్నారు దాన్ని కరెక్ట్ పద్ధతిలో వాడుకొని దేవుని చిత్తాంతరంగా నడిపించారు గమనించండి మనకు రెండో అధ్యాయంలో దేవుడు వాళ్ళకి ఇచ్చిన గిఫ్ట్ గురించి చెప్తా ఉన్నాడు వాళ్ళు చేయాల్సిన పని చెప్తా ఉన్నాడు ఈ పదో వచనంలో ఏం చేశారు అంటే వాళ్ళు ఏదైతే చేయాల్సిన పని ఉందో ఆ పని వాళ్ళు నిర్వహ నెరవేర్చినారు తొమ్మిదో అధ్యాయం ముప్పై ఏడో వచనం చదువుతున్నారు చూడండి ఒక సిచ్యువేషన్ ఇక్కడ జరిగింది దాన్ని ఏ విధంగా వీళ్ళు రిసీవ్ చేసుకున్నారు ఏ విధంగా చేసినారు అనేది ఒకసారి మనం గమనిస్తాం ఇక్కడ చూడండి మర్నాడు వారు ఆ కొండ దిగి వచ్చినప్పుడు బహుజన సమూహం ఆయన ఎదురుగా వచ్చాను హలుయ ఇక్కడ గమనించండి యేసుక్రీస్తు ఆయనతో పాటు ఈ శిష్యులు వీళ్ళందరూ ఆ కొండ ఎక్కి దిగి వచ్చేటప్పుడు బహుజన సమూహం ఆయన ఎదురుగా వచ్చాను హలుయ కొంతమంది కాదంట చాలా మంది సమూహము అంటే చాలా ఎక్కువ మంది ఎన్ని నెంబర్ ఆఫ్ పీపుల్ వీళ్ళందరూ ఏకాంతం గుడి ఎదురుగా వచ్చాను ఎవరికి ఎదురుగా వచ్చారు ఏసుక్రీసుకి ఎదురుగా వచ్చాను ఇదిగో ఆ జన ఒకడు బోధకుడ నా కుమారుని కటక్షించమని నిన్ను వేడుకొని చున్నాను ఒక సమస్య ఉంది ఆ సమస్య కోసం వాళ్ళ తండ్రి వాళ్ళ కొడుకు కోసం వచ్చిండు ఎవరి దగ్గరికి వచ్చిండు ఏసు దగ్గరికి వచ్చిండు ఎందుకయ్యా ఏసు క్రీస్ వచ్చిండు అంటే ఇక్కడ ప్రతి దానిపైన అధికారము సర్వాధికారము శక్తి స్వస్థపరిచే వరము ప్రతి ఒక్కటి ఏ స్క్రీన్స్ దగ్గరుంది మరి శిష్యులకు కూడా అధికారం కదా మరి చేయలేదా చేసినారా అనేది కింద మనకు సబ్జెక్ట్లో ఉంటుంది చూడండి ఇక్కడ బోధకు నా కుమారుని కటాక్షించు మని ఆయన వేడుకుంటా ఉన్నాడు వాళ్ళ కొడుకు కోసం ఏమంటుండు నీ నీ యొక్క కటాక్షం నా కొడుకు ఉంచు నిన్ను వేడుకొని చిన్నాను వేడుకుంటుండు వాడు ఆయన ఎవరిని వేడుకుంటుండు అంటే దేవుణ్ణి వేడుకుంటా ఉన్నాడు వాడు నాకొక్కడే కుమారుడు హరులుయ్య ఏంటంట ఆయనకున్న ఏకైక కుమారుడు ఆయన చాలా బాధపడతా ఉన్నాడంట ఏదో ప్రాబ్లం ఉందని చెప్పేసి ఇసుకు ఇసుకు చెప్తా ఉన్నాడు తొమ్మిదో అధ్యాయం ముప్పై తొమ్మిదో వచనం చదువుతా ఉన్నా ఇవిగో ఒక దయ్యం వాణ్ణి పట్టును హరులుయ్య ఇక్కడ చూడండి ఒక దయ్యం వాణ్ణి పట్టును పట్టినప్పుడు వాడు అకస్మతిగా కేకలు వేయును హరులుయ్య ఇక్కడ ఏం చేస్తా ఉన్నాడంట దయ్యం పట్టగానే ఆయన ఏం చేస్తున్నాడంట వాళ్ళ కొడుకు అకాస్మితిగా కేకలు వేశాడంట హలుయ్య ఇక్కడ చూడండి నురుగు కారనట్లు అది వాణ్ణి విలువిలులాడించును గాయపరచను వాణ్ణి వదిలి వద వదిలి వదలకుండును హలుయ ఏం చేస్తా ఉందంట ఆ యొక్క దయ్యము కేకలు వేసాడంట ఆయన నురుగు గారుకుంటా ఉంటదంట నోర్లకెళ్ళి నురుగు అది వాణ్ణి విలువిలు ఆడించను అంటే ఆ కదా ఆ విధంగా చేస్తుందంట గాయపరచను అంటే ఆయన యొక్క కూడా గాయపరుస్తా ఉందంట వదిలి వదలకుండును హలుయ ఇంకేముందంట ఒకసారి పోయినట్టుగా అనిపిస్తుంది ఒకసారి పోదంట ఇవన్నీ ఏదైతే సింటమ్స్ ఉన్నాయి అవన్నీ ఎవరికి చెప్తా ఉన్నాడు ఏసు చెప్తా ఉన్నాడు చూడండి నలభై వర్షం చదువుతున్నా తొమ్మిదో అధ్యాయం దాన్ని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను వేడుకుంటని కానీ వారి చేత కాలేదని మూర పెట్టుకో గమనించండి ఎవరైతే పన్నెండు మంది శిష్యులకు అధికారం ఇచ్చిలో దేవుడు దాన్ని వీళ్ళు వెళ్ళగొట్టలేదంట ఎందుకు వెళ్ళగొట్టలేదు అనే దానికి ఆలోచన చేస్తే దయ్యముల మీద శక్తిని దేవుడు ఇచ్చాడు రోగములు స్వస్థపరచడానికి దేవుడు ఇచ్చిండు వరంను వాళ్ళకి ఇచ్చిండు రాజ్యాన్ని ప్రకటించడానికి వాళ్ళకి ఇచ్చిండు మరి వీళ్ళు ఆల్రెడీ చేసినారా అంటే పదో వచనంలో ఆల్రెడీ క్రియరూపంగా చేసినారు చేసి ఇక్కడ చూస్తే గమనిస్తే ఇక్కడ ముప్పై వచనంలో మాత్రం చేయలేదు అన్నట్టుగా ఇక్కడ గమనించవచ్చు నలభై వచనంలో ఏమంటున్నాడు అంటే దేవుడు దాన్ని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను వేడుకొంటిని కానీ వారి చేత కాలేదని మూల పెట్టుకొని వాళ్ళ చేత చేత కాలేదు అంట ఎందుకు వాళ్ళ చేత కాలేదు అనే దానికి నలభైకో వచ్చినాయి అందుకు చేసు విశ్వాసం లేని మూర్ఖతరం వారు లారా హలుయ్య ఆ విశ్వాసులకు తండ్రిగా ఉన్నాడు దేవుడు ఈ విశ్వాసం లే విశ్వాసం లేకుంటే ఏం ప్రయోజనం లేదు ప్రతి ఒక్క మనిషిలో ఏముండాలా విశ్వాసం అనేది ఖచ్చితంగా ఉండాలా ఎప్పుడైతే విశ్వాసం ఉంటుందో ఈ దయ్యముల మీద శక్తిని పొందుకుంటాం రోగాలను స్వస్థత పరుస్తాము వరంను పొందుకుంటాం మనము దేవుని రాజ్యాన్ని కడుతుంది ఇవన్నీ పనులు కావాలంటే ఫస్ట్ మనలోపు ఏముండాలా విశ్వ విశ్వాసం అనేది ఉండాల విశ్వాసం అనేది లేకుంటే ఏం ప్రయోజనం లేదు అని చెప్పేసి దేవుడు చెప్తా ఉన్నాడు అందుకు ఏసం అంటున్నాడంటే విశ్వాసం లేని మూర్ఖ తరం వారులారా హలో ఎవరిని ఉన్నాడు ఈ మాట ఈ పన్నెండు మంది శిష్యులను తిడుతా ఉన్నాడు ఎందుకు తిడుతా ఉన్నాడు వాళ్ళు తన సొంత పిల్లలుగా దేవుడు అంగీకరించి కాబట్టి వాళ్లకు ప్రాముఖ్యంగా అంటే ఎందుకు పన్నెండు మందిని ఎంచుకొని వాళ్ళకు చాలా మంచి ప్రిఫరెన్స్ ఇచ్చింది కాబట్టి దేవుడు ఏం చేస్తా ఉన్నాడు వాళ్ళని తిడతా ఉన్నాడు విశ్వాసం లేని మూర్ఖ తరం మూర్ఖులు మీరు అని చెప్పేసి దేవుడు తిడుతా ఉన్నాడు నేను ఎంతకాలం మీతో కూడా ఉండి మిమ్మను సహితును హలుయ చాలా సహిస్తా ఉన్నాడంట దేవుడు వాళ్ళు చేసే క్రియలు వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేసే పద్ధతులు దేవునికి నష్టలేవు అయినా కూడా దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే సహిస్తుండు గమనించండి విశ్వాసం లేదు వాళ్ళ దగ్గర మూర్ఖతరం వారి అంటే వాళ్ళ పితరులు ఏదైతే విధంగా ఉన్నారో అదే విధంగా ఉన్నారంట ఇంకా నేను ఎంతకాలం మిమ్మల్ని సహించాలా అని చెప్పేసి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నీ కుమారుని ఇక్కడికి తీసుకొని రమ్మని చెప్పాను హలుయ్య వాళ్ళని గద్దించిండు ఈ పన్నెండు మంది శిష్యులను వాళ్ళని గద్దించిండు ఏదైతే ప్రాబ్లం ఉందో వాళ్ళ కొడుకుని తీసుకొని రమ్మని చెప్పినాడు నలభై రెండో వాడు వచ్చి చూడ వచ్చి చూడంగా ఆ దయ్యంలో వాని పడద్రోసి విలవిల్లు ఆడించాను హర్లుయ్య వచ్చినప్పుడు కూడా ఆ దయ్యాలు ఏం చేస్తున్నాయంట సేమ్ ఈ పన్నెండు మంది శిష్యులు చేయడానికి వెళ్ళినప్పుడు ఏదైతే విధంగా అయ్యిందో అదేవిధంగా ఇక్కడ కూడా అయిందంట చూడగా ఆ దయ్యం వాడిని పడద్రోసి విలవిలు అడించను ఏసు ఆ అపవిత్రాత్మను గద్దించి హరులుయ్య ఏసుక్రీస్తు ఏం చేస్తా ఉన్నాడు దానిని గద్దిస్తా ఉన్నాడు దేవుడు ఎందుకు అధికారం పొందుకున్న దేవుడు సర్వలోకం పైన అధికారం కలిగిన దేవుడు అదే అధికారం ఈ పన్నెండు మంది శిష్యులకు ఇచ్చిండు అయితే ఇప్పుడు ఇక్కడ దేవుడు చేసే కార్యానికి వీళ్ళు చేసిన కార్యానికి ఏంది తేడయ్యా అంటే వీళ్ళు విశ్వాసం పెట్టలేదు ఏసుక్రీసు విశ్వాసం పెడతా ఉన్నాడు వీళ్ళు గద్దించలేదు ఏసుక్రీసు గద్దిస్తా ఉండు బాలుని స్వస్థపరిచి వాడి తండ్రికి అప్పగించను హలోయ ఏదైతే పన్నెండు మంది శిష్యులకు దేవుడు అధికారం ఇచ్చిండో ఆ అధికారాన్ని విశ్వాసం లేకుండా వాళ్ళు చేసినారంట ఒకనొక సిచ్యువేషన్ లో మాత్రం వాళ్ళు చేసినారు పదవి వచ్చినో కానీ ఒక సిచ్యువేషన్ చేయలేకపోయినారు ఎందుకు ఆ సమస్య వాళ్ళకి చాలా పెద్దగా అనిపించింది ఎందుకు వాళ్ళకు అధికారం ఇస్తే లోకానుసారంగా యూజ్ చేసుకున్నారేమో ఎందుకు అంటే రోగాల్ని స్వస్థపరచడానికి వాళ్ళకు అధికారం ఇచ్చినప్పుడు దేవుని రాజ్యాన్ని గట్టక వాళ్ళ సొంత తలంబులకు ఏమైనా ఉపయోగపరుచుకున్నారేమో తెలియదు కానీ ఇక్కడ వాళ్ళు ఏం చేసినారు అంటే విశ్వాసం పెట్టలేక మూర్ఖతరం లాగా అంటే పాత జీవితం లాగా వాళ్ళందరూ ఉన్నారు అంట ఇంకెన్ని రోజులు సహిస్తా అని చెప్పేసి దేవుడు ఏం చేసిండు ఏదైతే బాలుడు చాలా బాధపడతా ఉన్నాడో ఆ దయ్యంను వాణ్ణి పడద్రోసి విడవలాడించను ఏసో అపవిత్రత్వాన్ని గద్దించి బాలు స్వస్థపరిచి వాణ్ణి తండ్రికి అప్పగించను ఏసు క్రీస్ ఏం చేస్తా ఉన్నాడు గమనించండి అప్పగించాను కనుక అందరూ దేవుని మహాత్కార్యంను చూచి ఆశ్చర్యపడిరి హలుయ్య ఏసుక్రీన్స్ చేసిన కార్యాన్ని చూసి వాళ్ళు ఆశ్చర్యపడినారంట గమనించండి తొమ్మిదో అధ్యాయం మొదటి వచనం రెండు వచనంలో మనం నేర్చుకున్న విషయం ఏంది అంటే దయ్యంలో మీద సమస్తం మీద దేవుడు శక్తిని ఇస్తా ఉన్నాడు మనకు అధికారం ఇస్తున్నాడు రోగుల రోగాల్ని స్వస్థపరిచే వరం దేవుడు మనకి ఉన్నాడు దాన్ని మనం ఉపయోగించుకుంటున్నామా ఉపయోగించుకుంటలేమా అనేది మనకు క్వశ్చన్ అనేది దేవుని రాజ్యాన్ని ప్రకటించడానికి రోగుల్ని స్వస్థపరచడానికి దేవుడు పన్నెండు మంది శిశులం పంపించిండు అదేవిధంగా మనల్ని కూడా పంపించిండు ఒకనొక సిచువేషన్ మనం కార్యాలు చేసాం ఒకనొక సిచువేషన్ మనం కార్యాలు చేయం ఎందుకు కార్యాలు చేయలేము ఎందుకు అవుతలేవు అంటే మనలో విశ్వాసం లేదు మనం మూర్ఖతరం వరం లాగా అంట ఆ విధంగా మనం ఉండకూడదు అని చెప్పేసి ఇక్కడ ముప్పై నుంచి నలభై వచనాల దాకా దేవుడు క్లియర్ వివరిస్తా ఉన్నాడు నలభై వచనం చెప్ ఉన్నా ఒకసారి గమనించండి ఆయన చేసిన కార్యంలన్నిటినీ చూసి అందరూ ఆశ్చర్యపరుచుండగా ఆయన ఈ మాటలు మీ చెవులలో నాటనీయుడి మనిషి కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబోచున్నాడని తన శిష్యులతో చెప్పాను దీనికంటే ముఖ్యమైనది మనకు నలభై ఆరు వచనం చూసాము తొమ్మిదో అధ్యాయం నలభై వచనం లూక్ చాప్టర్ నైన్త్ చాప్టర్ ఫార్టీ వర్డ్స్ తమలో ఎవడు గొప్పవాడో అని వారిలో తరకం పుట్టగా హలెలు ఈ పన్నెండు మంది శిష్యుల గురించే టాపిక్ మొత్తం ఉంటుంది ఈ తొమ్మిదో అధ్యాయం మొత్తం వాళ్ళు చేసిన తప్పులు పొరపాట్లు వాళ్ళని ఎట్లా శ్రదిద్దండు దేవుడు అనేది మనకి ఈ చాప్టర్ మొత్తం స్పష్టంగా వివరిస్తాడు దేవుడు నలభై వచనంలో ఏముంది అంటే తమలో ఎవడు గొప్పవాడు అని వారిలో తర్కం పుట్టగా అరులు ఇంతకు ముందుకు దేవుడు నలభై వచనంలో ఏం చెప్పిండు అంటే మూర్ఖతరం వారు విశ్వాసం లేకుంటున్నారు దేవుని రాజ్యాన్ని సరిగా మీరు కడతలేరు అని చెప్పేసి దేవుడు గొప్పం చేసిండు వాళ్ళ దగ్గర ఇంకా ఏదో లోటుపాటు విశ్వాసం అనేది ఇంకా లేనే లేదు కానీ వీళ్ళు మాత్రం ఎవడు గొప్పోడు అని చెప్పేసి ఆలోచన చేసుకుంటా ఉన్నారు గమనించండి నలభై ఆరో వచనంలో తమలో ఎవడు గొప్పవాడు అని వారిలో తరకం పుట్టగా హైలుయ్య వాళ్ళు వాళ్ళకి కొట్లాట అయిందంట దేనికోసం కొట్లాట దేవుని పని కోసం కొట్లాట కాలేదు వారిలో ఎవడు గొప్పోడు దేవుని దగ్గర ఎవడు గొప్పోడు అని చెప్పేసి కొట్లాట స్టార్ట్ అయిందంట నలభై వచనం ఏసు వారి హృదయ ఆలోచన ఎరిగి హయ్య హృదయాంతరంగాల్ని ఎరిగిన దేవుడు కదా మన దేవుడు వాళ్ళ హృదయ అంతరంగాల్ని దేవుడు ఎరిగిందంట ఎరిగి ఒక చిన్న బిడ్డను తీసుకుని తన యుద్ధ నిలబెట్టుకొని హరులుయ్య దేవుడు ఏం చేస్తా ఉన్నాడంట ఒక చిన్న బిడ్డనుకున్నాడంట వాళ్లకు ఈయనకి తేడా ఏంది అనేది ఇక్కడ స్పష్టంగా మనకు వివరిస్తాడు నలభై ఎనిమిదో ఈ చిన్న బిడ్డను నా పేరుతో చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకును హరులుయ్య గమనించండి నిన్నువరే నీ ప్రేమించు అని చెప్పేసి దేవుడు స్పష్టంగా ఆ ఆజ్ఞని ఇచ్చాడు ఆ ఆజ్ఞ మనం ఖచ్చితంగా పాటించాల్సిందే పాటించకుండా పర్లక రాజ్యం మనం వెళ్ళాం ఎందుకు అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం పాపం వల్ల వచ్చే మరణం నువ్వు మరణమైపోయిన తర్వాత పరలోక రాజ్యం పోవడానికి ఛాన్స్ లేదు గమనించాలి ఇక్కడ ఇంకేమంటా ఉన్నాడంటే ఈ చిన్న బిడ్డలాగా మీరు ఉండాలా ఎందుకు ఉండాలా చిన్న బిడ్డలాగా వాళ్ళు అలుగుతారు ఒక దెబ్బ కొడితే సరే అని చెప్పేసి అంటారు మళ్ళీ కొద్దిసేపటి కాగానే మనం ఏదైనా తీసుకోవాలనియగానే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు తీసుకుంటారు వాళ్ళు తీసుకొని వాళ్ళు కొట్టినది వాళ్ళు తిట్టినది ప్రతి ఒక్కటి మర్చిపోతారు వాళ్ళు అంటే వాళ్ళు ఒకటి తగ్గింపు జీవితం ఉంటుంది ప్రేమించే గుణం ఉంటుంది కుల్లు కుతంత్రం అసహ్య అస అసహ్యము ఇవన్నీ ఏముండే వాళ్ళ లోపట చిన్న బిడ్డల లోపల చూడండి ఈ చిన్న బిడ్డను నా పేట చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకును హలుయ్య ఈ చిన్న బిడ్డ మనసత్వం ఎవరికైతుందో ఎవరైతే ఈ చిన్న బిడ్డ వాళ్ళు బిహేవ్ చేసి వాళ్ళని రిసీవ్ చేసుకుంటారో ప్రతి ఒక్క వ్యక్తిని ప్రేమిస్తారో నిన్ను వాళ్ళని ఎవరైతే ప్రేమిస్తారో నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వాళ్ళ నుంచి చేర్చుకును ఒకవేళ ఈ చిన్న బిడ్డను ఎవరైతే చేర్చుకుంటారో ఏసు క్రీస్తును ఏ స్క్రీస్ చేర్చుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళ తండ్రిని కూడా అంటే యహోవా దేవుని కూడా చేర్చుకున్నట్టేనంట మీ అందరిలో ఎవడు అత్యల్పుడై ఉండనో వాడే గొప్పవాడని వారితో చెప్పాను అత్యల్పుడు అంటే లీస్ట్ పర్సన్ నేను చాలా లీస్ట్ లాస్ట్ లో ఉంటా నేను నేను చాలా తగ్గించుకోను అంట నాకు ఏం రాకున్నా ఏం ప్రాబ్లం లేదు దేవుడు నన్ను తగిన సమయంలో హెచ్చిస్తాడు అని చెప్పేసి మనం ఆ విధంగా ఉండాలని చెప్పేసి దేవుడు ఇక్కడ చెప్తా ఉన్నాడు గమనించండి చిన్న బిడ్డల లాగా మనం ఏం చేయాలంట ప్రేమించాలంటితంగా ప్రేమించి దేవుని పక్షాన మనం ఉండాలంట ఇక గమనించండి నలభై తొమ్మిదో వచనం చదువుతా ఉన్నా లుకస్ తొమ్మిదో అధ్యాయం నలభై తొమ్మిదో వచనం ముప్పై ఏడు నుంచి నలభై విశ్వాసం లేదు మూర్ఖతరం లాగున్నారు వాళ్ళు ఏదైతే దేవుడు అధికారం ఇచ్చిండో దాన్ని ఉపయోగించుకోలేదు మనం స్పష్టంగా అర్థమైంది నలభై ఆరు నలభై ఏడు గర్వం అనేది వచ్చేసింది ఆటోమేటిక్ గా ఎవడు గొప్పవడం అని చెప్పేసి తర్కం అనేది ఒకటి మొదలైంది వాళ్ళ హృదయాలని దేవుడు ఎరిగి దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే చిన్న బిడ్డల మనస్తత్వం కలిగి ఉండండి ఇతరులను ప్రేమించండి ఆజ్ఞలు పాటించండి దేవుని చిత్తానుసారంగా ఉండండి విశ్వాసం కలిగి ఉండండి మూర్ఖతరం వారు లాగా ఉండకండి అని చెప్పేసి నలభై ఆరు నలభై వచనంలో దేవుడు స్పష్టంగా మనతోటి మాట్లాడం నలభై వచనం యోహాన్ అంటా ఉన్నాడు ఒక మాట ఏమంటున్నాడంటే ఏ ఎవడో ఒకడు నీ పేరట దయను వెళ్ళగొట్టగా మేము చూచి హరలుయ్య గమనించండి ఇక్కడ ఈ ముప్పై వచనం నుంచి నలభై వచనంలో వీళ్ళు చెయ్యని పని ఒక వ్యక్తి చేస్తా ఉన్నాడంట హరలుయ్య ఈ పన్నెండు మంది శిష్యుల ఈయన ఒక వ్యక్త కాదు వ్యవహారం చెప్తా ఉన్నాడు ఎవరికి కంప్లైంట్ ఇస్తుండు ఏసుక్రీస్తు కంప్లైంట్ ఇస్తుండు ఏమని నా ఏలిన ఎవడో ఒకడు నీ పేరిట దయంను వెళ్ళగొట్టగా మేము చూచి ఎవరి పేరిట వెళ్ళగొడుతుండు ఏసుక్రీస్తు నామలో వెళ్ళగొడతా ఉన్నాడు మరి యేసుక్రీస్తు నామంలో దయలు అంటే ఖచ్చితంగా పోతాయి మరి ఈ పన్నెండు మంది శిశులో ఈయనొక వ్యక్త కాదు అయినా కూడా కార్యం జరుగుతా ఉంది ఎందుకు ఏసుక్రీస్తు నామం పేరు పలుకుతున్నారు కాబట్టి వాడు మనను వెంబడించి వాడు కాడు గనక వాడిని ఆటంక పరిచితమని చెప్పాను హలుయ్య ఈ ముప్పై ఏడు వచనం నుంచి నలభై వచనంలో ఏదైతే వీళ్ళు చేయలేదో ఆ పని ఈ వ్యక్తి చేస్తా ఈ పన్నెండు మంది శిష్యుల్లో ఉన్న వ్యక్తి కాకుండా ఇంకొక వ్యక్తి చేస్తా దేవుడు చెప్పిన పని స్పష్టంగా క్లియర్ గా విశ్వాసంతో ఏసుక్రీస్తు నామం పలుకుండా చేస్తా ఉన్నాడు గురించి ఎవరైతే చేస్తున్నారో ఈ వ్యక్తి గురించి ఏసుకు కంప్లైంట్ చేస్తా ఎవరు చేస్తా ఈ శిష్యులు చేస్తా ఉన్నారు మంది శిష్యులు యోహన్ యోహన్ చెప్తా ఉన్నాడు ఆయనను మేము ఆటంకపరిచినాం ఆయన చేయకుండా మేము ఆపేసినాం అని చెప్తా ఉన్నాడు అందుకు ఎస్క్రిస్ చెప్తా ఉన్నాడు ఏమంటున్నాడు అంటే మీరు వాణిని ఆటంకపరచకూడ ఎస్క్రిస్ చెప్తా ఉన్నాడు వాన్ని ఆటంకపరచకండి ఎందుకు ఆటపరచ ఆటంకపరచకూడదు అనేది స్పష్టంగా మనకు అర్థమైతే చూడండి మీకు విరోధి కానివాడు మీ పక్షంలో ఉన్నవాడే అని అతనితో చెప్పాను మనం ఇంగ్లీష్ లో చూస్తే కనుక ఫర్ హీ దట్ ఈజ్ నాట్ అగేన్స్ట్ హస్ అంటే మనకు అగేన్స్ట్ గా ఆయన లేడు కానీ ఈజ్ ఫర్ హజ్ అంటే మన కొరకు మన పని కొరకు ఆయన నిర్ణయించబడ్డాడు అని చెప్పేసి దేవుడు చెప్తా ఉన్నాడు హరియా చూడండి ఈ పన్నెండు మంది శిష్యుల గురించి మనం స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ తొమ్మిదవది మొదటి వచనం రెండు వచనంలో దేవుడు అధికారం ఇచ్చాడు పదో వచనంలో కొన్ని కార్యాలు వాళ్ళు జరిగించాడు ముప్పై ఏడు నుంచి నలభై వచనంలో విశ్వాసం లేదు మూర్ఖతరం లాగా ఉన్నారు నలభై ఆరు నలభై వచనంలో తగ్గింపు జీవితం లేదు అంటే వీళ్ళు పతనం అయిపోతున్నారు అంటే తప్పు దోవలో పడతా ఉన్నారు సేవలో అని చెప్పేసి దేవుడు స్పష్టంగా మనకి ఇందులో రాసి చూపిస్తా ఉన్నాడు ఇంకోటి ఏం చేస్తా ఉన్నాడంటే నలభై తొమ్మిదో వచనంలో ఏం చేస్తా ఉన్నాడంటే ఒక వ్యక్తి సేవ చేస్తుంటే ఆయనను ఆటకపరసరు అంటే వీరి ఏముంది గర్వం ఉంది వీరిలోపటి ఏముంది అంటే అసూయ ఉంది కుళ్ళు ఉంది కుతంత్రం ఉంది ఇవన్నీ పెట్టుకొని నిన్నువలేని పొరువాన్ని ప్రేమించమంటే ప్రేమిస్తాం ప్రేమించం నలభై వచనంలో మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది యాభై వచనంలో ఏమంటున్నాడు అంటే దేవుడు వాడిని ఆటకపరచకండి వాడు కూడా దేవుడు చేస్తా ఉన్నాడు ఎందుకు దేవుడు పెరే చేస్తా ఉన్నాడు ఏసి పీసీ నామం బలికి దేవుని కార్యాలు ఖచ్చితంగా చేస్తా ఉన్నాడు ఆయనను మాత్రం మీరు ఆటంకపరచకండి ఆయన చేసేది కరెక్టా రాంగ్ అనేది నేను డిసైడ్ చేస్తా మీరు మాత్రం ఆటంకపరచకండి అని చెప్పేసి దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు కాకపోతే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఎవరైతే ఈ పన్నెండు మంది శిష్యులున్నారో వీళ్ళు ఏం చేశారంట ఎవరైతే చేస్తున్నారో వాన్ని ఆపేశాడంట అంటే వీళ్ళు చెయ్యరు చేసేవాడిని చేయనియరు పర్ణుక రాజ్యంలో వీళ్ళు వెళ్ళరు వెళ్ళేవాడిని వెళ్ళనిస్తలేరు హమనించండి ఇక్కడ ఇంకా చూడండి తొమ్మిదో అధ్యాయం నలభై యాభై నాలుగో వచనంలో మనం గమనిస్తే కనుక శిష్యులైన ఆకును యోహను అది చూచి ప్రభువ ఆకాశం నుండి అగ్గిని దిగి వీరిని నాశం చేయనట్టు మేము ఆజ్ఞాపించడం నీకు ఇష్టమా అని అడగాగా అలుయ్య ఒక పైన ఒక టాపిక్ నడుస్తుంది ఒకసారి చూద్దాం ఆయన పరుమునకు చేర్చుకున్నప్పుడు దినములు పరిపూర్ణ మగనప్పుడు యాభై ఒకటి వచనం ఆయన పరునకు చేర్చుకున్నప్పుడు దినములు పరిపూర్ణ ఆయన ఎరిశలేమునకు వెళ్ళి మనసు స్థిరపరుచుకొని తనకంటే ముందుగా దూతను పంపండి హరలుయ్య ఎరసలిముఖి వెళ్ళడానికి దేవుడు ఆలోచన చేసిండు దానికంటే ముందు ఇద్దరు వ్యక్తులను దేవుడు పంపించిండు వారు వెళ్ళి ఆయన బసకు సిద్ధం చేయవలనని యొక్క గ్రామంలో ప్రవేశించండి కానీ ఆయన ఎరసలీకి వెళ్ళి నభిముఖులు వారు ఆయనను చేర్చుకునలేదు హరలుయ్య ఎక్కువ వాళ్ళు ఆయనను చేర్చుకోనలేదు అంట ఇంకేమంటున్నాడు చూడండి శిష్యులైన యాకవును యోహన్ అది వీళ్ళు ఈ ఇద్దరు ఇద్దరు దేవుడు పంపించిండు కదా వాళ్ళను ఈ గ్రామం ఈ గ్రామం సంబంధించిన వ్యక్తులు వాళ్ళు చేర్చుకొనలేదంట అంటే వాళ్ళని రిసీవ్ చేసుకోలేదు రిసీవ్ చేసుకోనందుకు ఈ శిష్యులు ఈ పన్నెండు మందిలో శిష్యులలో యాకోబు వ్యూహాన్ని ఏం చేస్తా ఉన్నారంటే ప్రభువ ఆకాశం నుండి అబ్బి దిగి నాశం చేయనట్లు మేము ఆజ్ఞాపించడానికి అని అడగాగా హలో దేవుడు ఏం చెప్తా ఉన్నాడు ఒక ఆత్మ నశించిపోతే వాన్ని లేవనెత్తాలా ఒకడు బాధలో ఉంటే వాన్ని సరిచేయాలా వాన్ని పర్లోక రాజ్యం పోవడానికి సిద్ధపాటు చేయాలా వీళ్ళకి ఈ పన్నెండు మంది శిష్యులకు సంస్థం పైన సాధన పైన అధికారం ఇచ్చి మనిషిని కాపాడమని చెప్తే వీళ్ళేం చెప్తా ఉన్నారు గమనించండి అగ్ని దిరిగి నాశనం చేయనట్టు మేము ఆజ్ఞాపించడం నీకు ఇష్టమా ఇక వీళ్ళని నాశనం చేస్తామయ్యా మేము చెప్పిస్తాము నీకు అని చెప్పేసి ఏసుక్రీస్తుని అడుగుతా ఉన్నారు ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించను ఏసుక్రీస్తు గద్దిస్తా ఉన్నాడు ఎందుకు గద్దిస్తా ఉన్నాడు అనేది మనకు గమనించాలి ఎందుకంటే ప్రతి ఒక్కరిని మనము చేర్చుకోవాలా ప్రతి ఒక్కరిని మనం ప్రేమించాలా ఒకవేళ వాళ్ళు మనల్ని రిసీవ్ చేసుకోకుండా మనం ఏం చేయాలంటే తగ్గింపు జీవితంతో వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలా వాళ్ళు సిద్ధపాటు లేరు మనం సిద్ధపాటును కాబట్టి మనం గమనించాలా వాళ్ళు మన తట్టు తిరగకపోయినప్పుడు మనం చేసిన పని ఏంది అంటే ఆశీర్వాదము ఇంకోటి ఏంది అంటే దేవుని చిత్తాంశంగా రావాలని మోకాలంగా ప్రార్థన చేయాలి తప్ప వాళ్ళ నాశనాన్ని మనం కోరుకోవద్దు మనం చేయము ఇంకోటిని చేయనీయం గమనించండి ఇక్కడ మేము ఆజ్ఞాపించడం నీకు ఇష్టమని అడగగా ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించను హరలుయ్య ఏదైతే వాళ్ళు పని చేయాలని ఆశపడతా ఉన్నారో అది తప్పు అని చెప్పేసి దేవుడు చెప్తా ఉన్నాడు అది కరెక్ట్ కాదు అత్తట వారు మరి గ్రామానికి వెళ్ళిరి హలుయ్య ఇక్కడ గమనించండి మనం స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంది ఈ తొమ్మిదో అధ్యాయంలో మొత్తం ఈ తొమ్మిదో మొత్తం చదువుతే ఇంకా స్పష్టంగా వివరణ ఉంటుంది నేను కొన్ని కొన్ని పాయింట్స్ మాత్రం ఎంచుకున్నా ఈ తొమ్మిదో అధ్యాయం మొదటి వచనం రెండు వచనంలో దేవుడు స్పష్టంగా వివరించింది ఏంటంటే సంవత్సం పైన అధికారం దేవుడు మనకి ఇచ్చిండు శక్తిని అధికారంలో రోగను పోగొట్టడానికి స్వస్థపరచడానికి దేవుని రాజ్యాన్ని కట్టడానికి మనకు అధికారం ఇచ్చిండు దాన్ని మనం ఏ విధంగా వాడుకుంటున్నాం మన మన సొంత తలంపులకు సంబంధించిన విషయం ఎందుకు అంటే ఆ అది ఏదైతే మనకు దేవుడు ఇచ్చిండో దాన్ని మనం వాడుతున్నామా వాడతలేమా నైట్ అది మనం గమనించినాం ఫలించకుండా ఏమవుతుందంట చెట్టు నరికి అగ్నిగుండంలో వేయబడుతుంది అల్లు ఫలించాలా ఖచ్చితంగా మనము ఫలించాలి ఇచ్చిన దేవుడు ఏదైతే ఫలం ఉందో దాన్ని మనం వినియోగించుకోవాలా వాడుకోవాలా పదోవచనంలో ఏం చేస్తా ఉన్నారు చేసినారు నలభై నుంచి నలభై ఏం చేసినారు అంటే విశ్వాసం పెట్టలేదు మూర్ఖతరంలాగా వాళ్ళ పితరుల లాగా వాళ్ళు ఉన్నారు దేవుడు ఏం చేసిండు వాళ్ళని గర్థించిండు నలభై నలభై ఆరు నలభై ఏడు నలభై ఏం చేసినారు అంటే తగ్గింపు జీవితం లేదు వాళ్ళ లోపట తగ్గింపు జీవితం కలిగి వాళ్ళు లేరు ఈ చిన్న బిడ్డల మనస్తత్వం ఏదైతే ఉందో అది వారికి వారి లోపట లేదు కాబట్టి దేవుడు ఏం చేసిండే తగ్గించుకొని లీస్ట్ పొజిషన్లు ఉండడానికి ప్రయత్నం చేయండి గొప్ప పోయి అంటే గర్వం తెచ్చుకొని అపవాద ఎట్లా పడిపోయిండు అయ్యా అంటే గర్వం మనం ఎప్పుడైతే పతనం అయిపోతున్నామో అప్పుడు మనలో గర్వం వచ్చేసేది గర్వం మనలో ఖచ్చితంగా పతనం అయిపోతున్నాము అనేది మనం గుర్తించాలా ఇక్కడ నలభై తొమ్మిది యాభై వచ్చంలో గమనిస్తే కనుక ఒకటి చేస్తున్న వాళ్ళని వీళ్ళు ఎందుకు అంటే వీళ్ళు చేయనికి రాదు కాబట్టి వాళ్ళు చేస్తున్న కూడా వాళ్ళని చేయనిసలేరు అంటే కుళ్ళు కుతంత్రం ఉంది నిన్నువలేని పొరుగు అని ప్రేమించమని దేవుడు చెప్తా ఉన్నాడు కుళ్ళు కుతంత్రం అనేది మన లోపట ఉండకూడదు ఇంకోటి ఇక్కడ గమనిస్తే యాభై ఒకటి నుంచి వచనంలో వాళ్ళు దేవుడు ఒక ప్లేస్కి వెళ్ళడానికి సిద్ధపాటుగా కానీ వాళ్ళు ఏం చేస్తారంటే చేర్చుకోలేదు వాళ్ళని రిసీవ్ చేసుకోలేదు రిసీవ్ చేసుకునేందుకు వీళ్ళు కోపం తెచ్చుకొని యోహాను యాకోబు వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే శిష్యులందరూ వాళ్ళని నాశనం చేద్దామని అని చెప్పేసి నోరుతోటి పలుకుదామని చెప్పేసి ఆశపడతా ఉన్నారు నీకు అని చెప్పేసి దేవుడిని అడుగుతా ఉన్నారు దేవుడు నశించిపోయే ఆత్మను వెతికి రక్షించడానికి దేవుడు వస్తే నాశనం చేయడానికి దేవుడు ఏమైనా వచ్చిందా రాలేదు కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు కాబట్టి మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మనం ఒకరిని శాపం కానీ నాశనం కానీ మనం కోరుకోవద్దు వాడు మనకు అంత ముందు ఎదుగుతుందంటే వాడిని ఎంకరేజ్ చేయాలా ముందడుగు తట్టి ముందడుగు నడిపించాలా అంతేగాని ఇంకోటి ఏం చేయాలా మనం తగ్గింపు జీవితంతో కలిగి లీస్ట్ పొజిషన్లో ఇవ్వడానికి ప్రయత్నం చేయాలా తప్ప గర్వం తెచ్చుకొని పతనం అయిపోకూడదు ఈ గర్వం ఎట్లు వస్తుంది అంటే మనకు తెలియకూడదు మన లోపల వచ్చేస్తుంది ఎట్లా వస్తుంది దేవునితో ఎప్పుడైతే అంటుకట్టి ఉండమో అప్పుడు మనం పతనం అయిపోతాం పలించకుండా ఏమైపోతుంది నరకంలో అగ్నిగుండంలో వేయబడతాం ఆ విధంగా మనం ఉండకూడదు కదా ఈ పన్నెండు మంది శిష్యుల ద్వారా మనం ఏదైతే నేర్చుకున్నామో దాని ప్రకారం మనం జీవించాలా మన గర్వం అనేది ఉండద్దు దేవుని పని చేసుకుంటా వెళ్ళిపోవాలా ఎవడన్నా మనం ఉండట మంచిగా బాగుపడి ఇంకా చేస్తా ఉన్నాడు సేవ అంటే వాడిని ఎంకరేజ్ చేసి ముందడుగు నెట్టాలా వాడు పతనం అయిపోయేటట్టు వెనుకకు నెట్టకూడదు దేవుని చిత్తాంతరంగా నడిపించాలి చిన్న వాక్యం దేవుడు దీవించుంది కాక అమ్మాయి థ్యాంక్ యూ అన్నైన్య సరే బయ మనం ఒక్కొక్కరిగా ప్రార్థనలో వెళ్ళిపోదాం వన్ బై వన్ ప్రార్థన చేస్తాం మహాపరుషుతుడా మహోన్నతుడా గొప్ప దేవ జీవం కలిగిన దేవ జీవాధిపతి అయిన ఏసయ్య నాయన నీకు వందనాలు ప్రభా నా తండ్రి నీకు స్థుతులు స్తోత్రములు ప్రభా తండ్రి గడిచిన కాలమంతా కాచి కాపాడి కృపలో భద్రపరుచుకున్న ప్రభా దివారాత్రములు ప్రభా నాయన కంటి కాచి కాపాడి యొక్క దినముకు నీ నూతన కృప ఇచ్చిన వేసయ్య నీకెంతో వందనలు తండ్రి నా ప్రభా నీకెంతో స్థుతులు స్తోత్రములు ప్రభావ సమస్త మహిమ ఘనతా ప్రభావములు ఏసయ్య నీకే యుగ యుగములు కలిగిన కాహాలిలుయ ఇదిగో ప్రభా తండ్రి నాయన ఏసయ్య ఇదిగో ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రభా నిన్ను ఆరాధించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు ఎంతో వందనాలు స్థుతులు స్తోత్రములు తండ్రి నా తండ్రి ప్రభా పాటల ద్వారా మీరు మహిమలు అందరు ద్వారా మీరు మాట్లాడినారు ప్రభా తండ్రి అవును ప్రభా తండ్రి ఏదైతే విన్న వాక్యం మరో దేంలో భద్రపరచుకోవాలా ప్రభా ఆ వాక్యం వినట వలనే మాలో విశ్వాసం వస్తుంది కాబట్టి ప్రభా నీ వాక్యం ఎంతో గొప్పది శక్తిది ప్రభ ఎందుకంటే ఆ వాక్యంలో జీవం ఉంది ప్రభా నాయన కాబట్టి మేము విశ్వాసంలో ఉండాలంటే ప్రభా దినదినము ప్రభా నీ యొక్క వాక్యం ఆహారం మేము నింపుకోవాలా ప్రభా తండ్రి కాబట్టి ప్రభానైనా మీరు మాతో దినదినం మాట్లాడుతున్నందుకు ప్రభానైనా మీ దాసుల ద్వారా దినదినం మాట్లాడుతున్నందుకు మీకెంతో లెక్కించలేని వందనాలు స్థుతులు స్తోత్రములు ప్రభా తండ్రి ఇదిగో ప్రభానైనా తండ్రి మీ శిష్యులకి ప్రభానైనా ఈ లోకం మీద మీరు అధికారం ఇచ్చినారు అధికారం ఇచ్చినారు ప్రభా రోగముల మీద దయ్యముల మీద ప్రభా కానీ ప్రభానైనా వాళ్ళు నా తండ్రి అధికారాన్ని వాళ్ళు వినియోగించుకోలేదు ప్రభ ఎందుకంటే వాళ్ళు శారీరక సంబంధులుగానే ఉన్నారు కాబట్టే ప్రభా నా తండ్రి ఆ అధికారాన్ని వినియోగించుకోలేదు ప్రభా తండ్రి ఎప్పుడైతే ప్రభా నాయన మీరు వాళ్ళని విడిచిపెట్టిన ఆయన మీరు పైకి వెళ్ళిపోయిన తర్వాత పరలోకం వెళ్ళిన తర్వాత ప్రభా మీ ఆత్మ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు బహు విశేషంగా చేసినారు ప్రభా కాబట్టి ఏ ఒక్కరు ప్రభాయన తండ్రి లోక సంబంధంగా ప్రభ ప్రకృతి సంబంధంగా శారీర సంబంధంగా ఉండడానికి వీల్లేదు ప్రభా ఎందుకంటే ప్రభా మేము పరలోకంలో ప్రభ నీ అందున్నాం కాబట్టి తండ్రి మీ యొక్క ఆత్మ మేము పొందుకున్నాం కాబట్టి తండ్రి మేము విశ్వాసంగా ప్రభా ప్రతి ఒక్క కార్యం మేము జరిగే అలా తండ్రి ఇదిగో ప్రభా నాయన ఎంతోమంది ప్రభా నాయన పాస్టర్స్ కానీ ఆయన వాళ్ళ సంఘ సభ్యులు వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రభా నాయన తండ్రి అలాగే ప్రభ ఎంతోమంది హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు ప్రభా నాయన తండ్రి ఎంతోమంది ఐసీయూలో ఎమర్జెన్సీలో ఉంటున్నారు ప్రభా ప్రతి ఒక్క లంగ్స్ నురు ముట్టండి తాకండి ప్రతి ఒక్క కుటుంబానికి మీరు ఆదరణ దయచేయండి ప్రభా తండ్రి వాళ్ళని ధైర్యపరచండి ప్రభా ఎవరైతే ప్రభా ఈ కోవిడ్ కి ఇన్ఫెక్ట్ అయినారో ప్రభా ఆ కలవరిశలో మీరు పొందిన గాయముల ద్వారా ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి మీకే మహిమ ఘనత ప్రభావము ఏసయ్యా యుగ యుగములు కలుగునుగా కహలియ నా దేవా నా తండ్రి ఇదిగో ప్రభాన్ అయినా తండ్రి ప్రభా ఎస్ఐ ఇదిగో ప్రభాన ఆయన కళ్యాణి సిస్టర్ ను మీరు స్వస్థపరిచినారు ప్రభాన్ ఆయన నిన్నటి దినం గొప్ప సాక్ష్యం ఇచ్చినారు ప్రభా మీకే మహిమ ఘనత కలుగును గాక దేవా తండ్రి ప్రభా ఎవరైతే ప్రభాన ఆయన స్వస్థ పొందినారో తండ్రి వాళ్ళందరూ మీకు కృతజ్ఞత చెప్పాలా ప్రభా తండ్రి వాళ్ళ యొక్క సాక్ష్యం ప్రభా ఎన్నో జీవితాల్లో రక్షణలోకి నడపాలా ప్రభా తండ్రి అలాగే ప్రభా తండ్రి మా గ్రూప్ లో ప్రభాన తండ్రి రామన్న బ్రదర్ మీ అందరు నిద్రించినారు ప్రభా తండ్రి వాళ్ళ హస్ వాళ్ళ వైఫ్ ప్రభా తండ్రి ఫైవ్ మంత్స్ ప్రెగ్నెంట్ తండ్రి ఎంతో దుఃఖంతో ఉంది ప్రభా మీరే ఆమెని ధైర్యపరచండి ఆదరించండి ప్రభా నాయన ఆమెకు ప్రభా భర్త లేకపోయినా మీరే భర్త అయ్యి తల్లి తండ్రి ప్రభా మీరు తోడుండండి ప్రభా నాయన సదాకాలం వేస్తాయా మీరు ఆమెతో తోడుండండి ప్రభా అలాగే ప్రభా ఒనాస్మస్ బ్రదర్ ఫ్యామిలీ కూడా ప్రభా వాళ్ళ మిస్సెస్ ప్రభ ఆ సిస్టరు వాళ్ళ కొడుకు అలాగే ప్రభ వాళ్ళ కూతురు కూడా ఈ వైరస్కి ఇన్ఫెక్ట్ అయినారు ప్రభాత తండ్రి ఎస్ఐ మీ కృపలో జ్ఞాపం చేస్తున్నారు ప్రభా తండ్రి గొప్పదేవ వాళ్ళ పట్ల మీకు అనిక్రమం చూపించండి మీ కృప చూపించి ఆ కలవరిసిలో మీరు పొందిన గామిల ద్వారా స్వస్థపరచండి ప్రభాత తండ్రి అలాగే ప్రభా ఎస్ఐ నీకు వందనాలు రాజా అలాగే ప్రభా శివా సిస్టరు బాను సిస్టరు ప్రభ బాను వాళ్ళ సిస్టర్ సైమాన్ గురించి కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా ఆ కుటుంబం కూడా ప్రభా ఈ వైరస్ ఇన్ఫెక్ట్ అయింది ప్రభా నాయన మీరే ఆ కలవరి మీరు పొందిన గాయముల ద్వారా స్వస్థపరచండి నాయన వాళ్ళని సర్వసత్యంలోకి మీరు నడిపించండి తండ్రి ప్రభా నాయన అలాగే రాజన్ ప్రభా రాజన్ అత్తగారు మోజేసుదర్ కూడా ప్రభా ఈ వైరస్ ఇన్ఫెక్ట్ అయినారు ప్రభా తండ్రి మీరే వాళ్ళని స్వస్థపరచండి ప్రభా తండ్రి అలాగే ప్రభా మింటో మెల్సన్ కూడా ప్రభా ఈ వైరస్ ఇన్ఫెక్ట్ అయినారు ప్రభా మీరే స్వస్థపరచండి ప్రభా అలాగే ప్రభాత అండి వీళ్ళ సిస్టర్ ప్రభాత్ అండి అలాగే ప్రవీణ్ బ్రదర్ ప్రభా ఆయన వీళ్ళు కూడా ప్రభా వైరస్ ఇన్ఫెక్ట్ అయినారు ప్రభాత్ అండి ఆ కలవరిశ్రీలో మీరు పొందిన గాయముల ద్వారా స్వస్థపరచండి అలాగే ప్రభాత్ అండి దాస్ బ్రదర్ అనే ఒక హాస్పిటల్లో అడ్మిట్ అయినాడు ప్రభాత్ అండి ఆ బ్రదర్ ను కూడా మీరు ముట్టండి తాకండి తండ్రి ఆ కలవరిశ్రీలో మీరు పొందిన గాయముల ద్వారా స్వస్థపరచండి దేవా గొప్ప దేవా నీకెంతో వందనాలు రాజా ప్రభా మెర్సీ కుర్తిస్టర్ వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ప్రభా ఈ వైరస్ అయినారు ప్రభా వాళ్ళందరినీ పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభాతండి వాళ్ళ బంధువులు రక్త సంబంధికులు కానీ ఇరుగు పొరుగు వారు కానీ వాళ్ళ పిల్లలు ప్రతి ఒక్కరు ప్రభావ ఆయన ఈ వైరస్ కి ఎవరైతే ఇన్ఫెక్ట్ అయినారో ప్రభావ వాళ్ళందరినీ ఆ కలవరిసరిలో మీరు పొందిన గాయముల స్వస్థపరచండి ప్రభావం అయినా వాళ్ళందరినీ ప్రభావం అయినా నీ సత్యంలోకి నడిపించండి దేవా అలాగే విజయబాబు కుటుంబం వెంకన్నబాబు కుటుంబం కూడా ప్రభా ఈ వైరస్కి ఇన్ఫెక్ట్ అయినారు ప్రభా తండ్రి గొప్ప దేవ కూడా నీ కనికిరం చూపించు నీ కృప చూపించి ఆ కలవరిశిలో మీరు పొందిన గాయం స్వస్థపరచండి ప్రభాత తండ్రి విజయబాబు వాళ్ళ నాన్న కూడా మీ అందరూ నిద్రించినాడు ప్రభాత తండ్రి విజయభదర్ బాబుకి మీరు ధైర్యం ఇవ్వండి ప్రభా తండ్రిని కోల్పోయి ఉన్నప్పుడు ప్రభా మీరే ఆదరించండి కనికరించండి మీ కృప చూపించండి ప్రభా వాళ్ళకు మీరు సదాకాలం తోడై ఉండండి ప్రభాత తండ్రి అలాగే ప్రభా ఎవరైతే ప్రభా నాయన భర్తను కోల్పోయిన వాళ్ళు భార్యను కోల్పోయిన వాళ్ళు పిల్లలను కోల్పోయిన ఆయన వాళ్ళ బంధువును కోల్పోయి ఎవరైతే ఉన్నారో ప్రభా వాళ్ళు ప్రభా తండ్రి ఎంతో దుఃఖంలో ఉన్నారు ప్రభా తండ్రి కాబట్టి వేసే వాళ్ళందరికీ ప్రభా నైనా వాళ్ళ జీవిత కాలం సదాకాలం మీ యొక్క ప్రేమ మీరు వాళ్ళకి తోడునండి ప్రభా తండ్రి వాళ్ళ పట్ల మీ కనికరం చూపించి మీరే ప్రభా ఎవరైతే ఏం కోల్పోయారో వాళ్ళందరికీ మీరే తల్లి మీరే భర్త మీరే ప్రభా పిల్లలుగా మీరే వాళ్ళకు వాళ్ళ కుటుంబం కావాల్సిన ప్రతి ప్రతి ఒక్క దానికి అవసరకి మీరే తోడుండండి ప్రభాని అయినా అలాగే ప్రభాతం అండి కేబీపీఎం గ్రూప్ గురించి ప్రార్థిస్తున్నాను ప్రభాతండ్రి ఈ గ్రూప్లో మా గ్రూప్లో ఉన్న ప్రతి బ్రదర్ని ప్రభానైనా ప్రతి సిస్టర్ని వాళ్ళ పిల్లల్ని వాళ్ళ బంధువుల్ని వాళ్ళ రక్త సంబంధికుని ప్రభా వాళ్ళు పనిచేసే ఎవరైనా కానీ ప్రభాతం అండి ఇరుగు వారైనా ఎవరైనా ప్రభా ఈ వైరస్కి ఇంపాక్ట్ అవ్వకుండా ప్రభా మీరే కాచి కాపాడండి ప్రభా ప్రతి ఒక్కరికి ప్రభానైనా మీరే తోడుగా ఉండండి ప్రభానైనా మేము ఎవరం ప్రభానైనా కృంగిపోవడానికి నిరాశల్లో ఉండడానికి వీళ్ళేది ప్రభానైనా తండ్రి కాబట్టి ప్రభా విశ్వాస లో సన్నగెలడానికి వీల్లేదు మీరే మాకు ధైర్యం ఇవ్వండి ప్రభా ప్రతి దినం మీ వాక్యం మేము మీరు మాట్లాడుతూ మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నారు ప్రభా నీకెంతో బంధనాలు ఇస్తాయా నీకెంతో స్థుతులు స్తోత్రములు ప్రభా అలాగే ప్రభా గణేష్ బ్రదరు ప్రభా నాయన గణేష్ బ్రదరు రమేష్ బ్రదరు ప్రభా నాయన అలాగే ప్రభాతండ్రి శివాజీ బ్రదరు అలాగే ప్రభా మౌనికా సిస్టర్ కూడా ప్రభా అలాగే ప్రభా కిషోర్ బ్రదర్ ప్రభా నాయన ఆయన హైసీవీలో ఉన్నారు ప్రభా తండ్రి నా ప్రభా నాయన ఆ లంగ్స్ని మీరే ముట్టండి తాకండి నాయన బ్రీతింగ్ ప్రాబ్లం కూడా తీసివేయండి నా ప్రభా పల్స్ కూడా ప్రభా ఎంత ఉండాలో ప్రభా నాయన అంత పల్స్ ఉండాలా ప్రభ వాళ్ళందరినీ మీరు స్వస్థపరచండి ప్రభా మీకు సాక్షులుగా లేవనెత్తండి ప్రభాతండ్రి గొప్పదేవ అలాగే చంద్రశేఖర్ అన్నని వాళ్ళ కుటుంబం కూడా ప్రభా నాయన నాయన ప్రొటెక్ట్ చేయండి ప్రభా అన్న ప్రభా మరే మీరు ఇంకా నాయన ఎన్నో మీ ఆత్మీయ లోతులు నాయనా తండ్రి మీరు బయలుపరచండి ప్రభా వాటన్నిటిని మాకు ప్రకటించాలా మేము వాటిని స్వీకరించాలా ప్రభ అవి చెప్పిని మేము పాటించి ప్రకటించాలా ప్రభా తండ్రి నాయన ఎన్నో మరుగైన విషయాలు ప్రభా నాయన మీరు మాకు బయలుపరచలేదు ప్రభా బైబుల్లో లేని ఇంకా ఎంతో ఉంది ప్రభా జ్ఞానమంతా మీరు అన్నకిచ్చి అవి మేము తెలుసుకోవాలా మేము కూడా ప్రయాసపడాలా ప్రభా తండ్రి సెల్ఫ్ గా వ్యక్తిగతంగా ప్రభా నాయనా తండ్రి అన్న చుట్టూ కుటుంబం చుట్టూ మీరు కంచివేయండి ప్రభా ఈ వైరస్ ఇన్ఫెక్ట్ అవ్వకుండా మీరే కాచి కాపాడండి ప్రభా అన్న చేసే ఉద్యోగంలో కానీ అలాగే అన్న చుట్టూ ఉన్న రిలేటివ్స్ గాని ఎంప్లాయీస్ కానీ ప్రభానైనా వాళ్ళ స్టూడెంట్స్ కానీ వాళ్ళు చే పనిచేసే కాలేజ్ మొత్తం ప్రభా వాళ్ళందరినీ ప్రభా ఈ వైరస్కి ఇన్ఫెక్ట్ అవ్వకుండా మీరే కాచి కాపడండి ప్రభాతం రీ గొప్పదేవా నీకెంతో వందనాలు ప్రభానైనా నీకు స్థుతులు స్తోత్రంలో ప్రభాతం రీ నాయన మీకెంతో వందనాలు ప్రభా ప్రతి దినం ప్రభా నీ వాక్యం ద్వారా ప్రభానైనా మమ్మల్ని ఎంతగానో విశ్వాసంలో బలపరుస్తున్నందుకు నీ జీవం మాకు ఇస్తున్నందుకు ప్రభా మమ్మల్ని ధైర్యపరుస్తున్నందుకు మీకు ఎన్ని ఇచ్చినా మేము రుణం తీర్చుకోలేం ప్రభా నైనా నువ్వు మా పట్ల కలిగి ఉన్న ప్రేమకి ప్రభా నువ్వు మా పట్ల చూపిస్తున్న జాలి దయ కన్కరం కృపకు నాయన మేము ఏమి ఇచ్చినా నీ రుణం తీర్చుకోలేం ప్రభా అట్టి ప్రేమకు ప్రభా నాయన మేము నిజమైన కృతజ్ఞత కనిపించాలా ప్రభా నిజంగా మేము ఆ రీతిగా కృతజ్ఞత కలలి నీ యొక్క సత్యంలో మేము ఉండాలా ఆ సత్యాన్ని అనేకుల జీవితాల్లో మేము ప్రకటించాలా నాయన నీ రాకడ అతి సమీపంగా ఉంది ప్రభా నాయన ఏ క్షణమైనా మీరు వస్తారు కాబట్టి ప్రభా మేము సిద్ధపాటుగా ఉండాలా అనేకుల్ని సిద్ధపాటుగా చేసి నీ రాకడ కొరకు మేము కనిపెట్టుకొని ప్రభా తండ్రి ఆశతో ఆపేక్షిస్తూ మేము ఉండాలా తండ్రి నాయన వాక్యం ద్వారా మీకు కృతజ్ఞతలు స్థుతులు చెల్లిస్తూ స్తోత్రాలు దేవాయసింహ ప్రభావ ఈ మధ్యాహ్న దేవాయసింహప్రభ దేవాచి కాపాడు దేవాయస్మ ఇంతవరకు జీవించతోత్రాలు దేవ దేవాయసింహప్రభ ఇచ్చిన వాక్యం బట్టి నీకు వందన స్తోత్రాలు దేవాయసింహ ప్రభా కాకుండా దేవ విశ్వాసంతో ప్రతి ఒక్క దాంట్లో నేను ప్రార్థించే విధంగా ఉంటాక సాయం చేయవా ఏ సునామలో ప్రతి ఒక్కటి కూడా దేవాయస్మ పిలగొట్టకు సాయం చేయం మా ప్రభావ నీకు అస్సం మాపైన పెట్ట మీరే తోడైన దాన్ని బట్టి వంద నష్టాలు దేవాయస్యమ దేవాయశిమారు మరొకసారి దేవాయస ప్రతి ఒక్క కోవిడ్ పేషెంట్ నుంచి ప్రార్థిస్తున్నారు మా ఎంతోమంది ఉన్నారు మా ప్రభావా దేవాయశ్రమారు ప్రతి ఒక్క బిడ్డకు స్వస్థత కలువును కాక దేవాయస్మపు ఏ సునామలో స్వచ్ఛత కలువును కాక దేవాయస్మపు మీరే తోడైన దాన్ని బట్టి వంద నష్టాలు దేవా ప్రతి ఒక్క బిడ్డ నీ అందరూ మోకాలు ఉంది దేవాయశమ ప్రార్థించేలాగా సాయం చేయండి మా ప్రభావ మీరు తోడైనా మా ప్రభావ దేవాసినప్పుడు ఎంతో మంది మరణించారు చేయండి మా ప్రభావం ప్రతి ఒక్క దాంట్లో బలపడదు అనుపతి మా ప్రభావ ప్రతి ఒక్క దాంట్లో ఎంతో మందికి దేవాయసినప్పుడు ప్రతి ఒక్క ఆహారము దేవత వచ్చిందా ఇంతకు ముందర ప్రేమ్ బ్రదర్ సువర్ణ సిస్టర్ వాళ్ళ పిల్లల గురించి ప్రే చేయమని చెప్పాను కదా వాళ్ళ పెద్ద ఈరోజు చనిపోయింది బ్రదర్ హార్ట్ ప్రాబ్లమ్ అది మన ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ చనిపోయారు కదా మా బాబాయ్ వాళ్ళు వాళ్ళ పెద్ద కూతురు ఈరోజు చనిపోయింది వాళ్ళకు ఒకటే కూతురు ఉంది అమ్మాయించండి ఇంకా అనుకుంటున్నా నశించుకోవాల మీరు కలగాల నియంలో ఎన్ని వచ్చినా ఎన్ని వ్యాక్సిన్ వచ్చినా దేశాన్ని నమ్మాలి ప్రతి ఒక్కరి బిడ్డ నీకాలా కుటుంబాలు ప్రతి ఒక్క స్త్రీ దర్శించి మాట్లాడి సత్య గ్రహించాలా దెబ్బల ప్రకటించాల వేసుకోవాలి అయ్యాన్ని వాకింగ్ పూర్తయించుకోవాల్ ప్రకటించాలి సిద్ధపడిన ప్రతి ఒక్కరు వేసుకోవామం సేవ చేయాలా మీర స్థాయి గొప్ప ఒక్క కుటుంబం ప్రతి ఒక్కరు అందరూ సమస్యలు మారాలు వేసుకోవాలి నేను నమ్మిన బిడ్డలు ముఖ్యంగా వేసుకోవాలి నీ అందరి బిడ్డలు నిడపెట్టాలంటే ఇంకోసం ప్రత్యేకంగా నేను ఇంతమంది డాక్టర్లు వచ్చినాయి నిమ్మలు వచ్చినా నీ బిడ్డలను తీసేసుకోవాలని అందరూ గ్రహించాలా కొత్త కొన్ని తిరగాలి వచ్చిపోవా చేసుకోవాన్ని కొందా చేస్తున్నాం కొన్ని తిరిగా రక్షణ మార్గంలో చేయండి ఉపయోగం కొందా చేస్తున్నారు ఎవరైనా వ్యాక్సిన్ తీసుకోకుండా సాయం చేయండి నివ్ర స్వచ్ఛక ఎంతమంది హాస్పిటల్లో ఉన్నారో ఎంతమంది ఆరోగ్యంగా బాధపడతలు వేసుకోవా ఎంతమంది చనిపోతూ వేసుకోవా వాళ్ళ కుటుంబాల మీదేయండి హాస్పిటల్ ఉన్న పద్ధతి బెడ్ దండి డబ్బులు ట్రీట్మెంట్ చేయండి తీసుకోవాల్ సపోర్ట్ చేయాలా మీకు హాస్పిటల్ జనాల పట్ల ఫేమ కలిగి ఉండాలి ముఖ్యంగా లీడర్ హాస్పిటల్ పట్టించుకోవాలా పేషెంట్లకు దూరం పెట్టడానికి వీలే కలిగించాలని ట్రీట్మెంట్ జరిగించాలని సాయండి మీరు సాయండి స్తోత్రం పరిశుద్ధ మహానుద్ర సరణుద్ర జీవనలో ఏషియాన్ని నీకు వందనాశ్ణండి ఆయన మధ్య కాలశాన్ని నిస్తుతించడానికి ఆరాధించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాచరి అదవుతండి కూడుకున్న పత్రిక మీరు దీవించండి ఆశ్రదించి ముట్టి కనుకరించండి అవుతుంది ఆయన నిశ్చితాంసారం వాక్యం మీరు మాత మాట్లాడి విధానం బట్టి నీకు వందనాచేషం ండి అయ్యా ప్రతి ఒక్క బిడ్డ నిశ్చిత అనుసారం కృపణ కనకరం ఉండండి ఆయా కోవిడ్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ స్వస్థపరిచండి చదువుతాండి అయ్యా నిశ్చిత అనుసారంగా భయభక్తులు కలిగి ఉండడానికి కృపను కనకరము దయచేయండి అయా మేము తిరిగి పాల్పొందడానికి కృపను కనుక ఉండ దయచేయండి అయ్యా యొక్క విశ్వాసంలో మేము సొమ్ము కృపను కనుక ఉండ దయచేయండి అయా మాకు బట్టి నీకు వందనాచరించిన చదువుతాండి ఏ సంస్థం పైన అధికారం ఇచ్చే ఆయా శక్తిని ఇచ్చినందుకు వందనాచరించదువుతాండి అయ్యా దాని పాటుకుని అయా మేము ముందుకు నచ్చే జ్ఞానం మాకు దయచండి చదువుతాం ఆయా గొప్ప దేవుడు వేసే నీకు వందనాచరించిన చదువుతాండి ఏ బిడ్డ నశించడం నీ కృష్ణ పరిశుధడా పరిశుద్ధ తండ్రి చేస్తాయా నీకు లెక్క వందనాలు అయినా ప్రభా ఏనాలు కొడుకున్నాం తండ్రినైనా ఇస్తు ప్రభా ఇప్పుడు చక్కగా మా ఇంపతిలో ఇస్తు వందనాల చేత మీరు మాట్లాడిన బట్టి వందనాలు ఇస్తు ప్రభా తండ్రి చేస్తు ప్రభా మా దేశాన్ని మా ప్రజల్ని మీరు కాపాడండి ఇస్తు ప్రభా రక్షించుకోండి ఇస్తు కృపలో భద్రపరచుకోండి తండ్రి చేస్తాయా సేవా ఇందాక సిస్టర్ చెప్పినారు ఇస్తు ప్రభా ఆ సిస్టర్ ఒక సిస్టర్ చనిపోయినారని ఇస్తు ప్రభా కుటుంబానికి ఓదార్పు దండి ఏ సూ ప్రభా కుటుంబానికి మీరు యజమానిగా ఉండండి దేవా మీరు నడిపించండి ఎస్సా మీ సమాధానం దచ్చండి తండ్రి ఇంకెంతమంది అయితే ప్రభా తండ్రి వైద్య బాధపడుతున్నారు ఎస్తు ప్రభా మీరు ముట్టండి స్వస్తపరచండి సంపూర్ణంగా హీల్ చేయండి ఎస్తు ప్రభావ మీరు రక్త పాపాలను క్షమించండి వాళ్ళ తప్పులను క్షమించండి ఏసయా మీరు ముట్టండి నేను ఏసైయానికి ఎంత వంద ప్రతి అనారోగ్యాన్ని మీరు గద్దించండి ఒక వైరస్ మీరు గద్దించండి ఏసీ ప్రభా నీకి ఇంత వంధునాలైనా ప్రభా మీ కోపాన్ని మీరు శాంతించుకోండి ఇస్తే ప్రభావ మీ ప్రేమను చూపించండి ఇస్తాయా నా బిడ్డలే అన్న అన్ని ఆత్మలు నావి అన్న దేవా నిజమైన ప్రభావ అందరు నీ స్వరూపంలో ఇస్త ప్రభా దేవా అందరి నీ చేత ప్రభా సృష్టి ప్రభావ దేవాలందరి సంపూర్ణ రతపరిచి హీల్ చేయని ప్రతి పంధకాలు తెంపివేసి విడదల మీద ఇచ్చేని నేనా ఏసే అనేక మంది ప్రభా బిడ్డలలో ఉన్న ఇస్తు ప్రభావ ప్రభా అనేక మంది ఆక్సిజన్ లేక తండ్రి ఆడుతున్నారన్న మందులో లేక ప్రభావప్రభ వాళ్ళు ఆడుతున్నారు యశ్వ ప్రభా అందరి మీరు ముట్టండి స్వస్థపరచండి హీల్ చేయండి ఎంతమందికి బెడ్లు ఇవ్వాలందరికి బెడ్స్ మీరు దయచేయండి గొప్ప తండ్రి లెక్కని బంధనాలు డాక్టర్స్ ని నర్సెస్ ని ముట్టండి దేవా మీ తలంపుల వాళ్ళకి దయచేయండి యేసు ప్రభావ సరైన ట్రీట్మెంట్ ఇచ్చి లాగానే వాళ్ళకు ఓపిక దయచేయండి మీ ప్రేమలా పెట్టండి తండ్రి వాళ్ళ కోసం వాళ్ళు ప్రయాస పడాలా ప్రభావాళ్ళ కోసం వాళ్ళు ప్రార్థన చేయాలా యశూప్రభ నువ్వు కార్యం జరిగించండినైనా ఇంకేమైంతమంది ప్రభా మా ఈ యొక్క ప్రభావ సహోదరులు ఇస్తు ప్రభావం అనేక ఫ్యామిలీస్ ఉన్నాయి ప్రభావస్ వాళ్ళు ప్రభావ వ్యాధి చేత ప్రభావీ ఈ యొక్క ప్రభావ తెగుల చేత బాధపడుతున్నారైనా మీరు ముట్టండినైనా సుస్థపరచండి మీ ద్వారా తప్ప ఇంకా వేరే మార్గం లేదు ఇస్తు మీరే ఉట్టి సుస్థపరిచి హీల్ రక్షణ వాళ్ళు నడిపించండి ఇస్తు మీ కృపలో భద్రపరచుకోండి ఇస్తు సరే నా ఇసు ప్రభా మా ప్రాధున మీద జవాబు తెచ్చండి మా ప్రాధున చెవి ఇవ్వండి ఇసు ప్రభావం ఇసుప్రభ మీ కృపలో వాళ్ళందరినీ భద్రపరచుకోండి ఈసు ప్రభావానికి ఎంతమంది ఇలా అవడం కారణంగా అనేక మంది ప్రభావ వాళ్ళ యొక్క వేతనాలు కోల్పోతున్నారు ఇస్తు ప్రభావ ఉద్యోగాలు కోల్పోతున్నారు శాలరీస్ లోప్రభా తిన ఆహారం లేదు ఇసుప్రభ అలాంటి వాళ్ళని మీరు దర్శించండి వాళ్ళకు కావాల్సిన ఆహారం తెచ్చండి వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్ని మీరు తీసుకువేసి ఇవాళకు మీరు తోడుగా ఉండండి మీరు అండగా ఉండండి ఓ గొప్ప తండ్రి వాళ్ళ దేశాన్ని రక్షించుకోండి ప్రభావ మా నాయకులకు మీ జ్ఞానంతో నింపండిస్తుంది ప్రభావ దేవా నీకు ఎంతో వందనాలు మా దేశం అందుబాటు కాపాడేది రక్షించేది కేవలం మీరే ఇస్తుంది ప్రభావ మీరు తప్ప ఇంకా ఎవరు చేయలేరు నాయన తండ్రి తండ్రి ఈసారి ఎంతో వంద మీరు ఆపండి తండ్రి మా యొక్క వైరస్ గద్దించితేవా మా యొక్క ప్రభావం తండ్రి ఎంతో మంది ఎఫెక్ట్ అయ్యారో వాళ్ళందరూ కూడా ప్రభావ వాళ్ళందరూ ఈ ముట్టి మీరు హీల్ చేసి దేవా మీ నామానికి మహిమ తెచ్చుకోవాలి జ్ఞాపకం చేసు వాక్యం ద్వారా మాట్లాడదు ప్రభా నాభివానికి ప్రభానికి పొందాలేసు ప్రభా నా ప్రభా అల నాది మనతని వాక్యం ద్వారా మాట్లాడలేసు ప్రభా వాక్యం హౌదం ఫలింప చేయండి అలలిగ నా దివానికి సూత్రం చేశాం నా దేవ దేశం ప్రజలు మీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థించం అలా ప్రతి హాస్పిటల్ నుంచి ప్రతి స్వత్సపరచండి హీల్ చేయండి నా దివాల పడక మీద లక్ష్యం దండి నా దీవానికి శ్రోతం చేసాం ఆక్సిజన్ లక్ష్యం ఆక్సిజన్ దండి ప్రభావ తెచ్చండి డాక్టర్లలో ప్రేమ జ్ఞానం పెట్టండి వాళ్ళని మార్చండి నా దీవానికి శ్రోతం బ్లాక్ లైన్ మెడిసిన్ ప్రభావం విధంగా కరిగించండి అలాగ నాది అది ప్రభావ అమ్మకుండా సాధించండి నా దీవానికి శ్రోతం చేసాం వేసు ప్రభా ప్రభానికి పొందలేశప్రభ ఎంతమంది తిండికి హారం లేదు వేసుప్రభా వాళ్ళకి హారం దేశప్రభా నా దీవానికి శ్రేతం చేసాం ఏసు ప్రభాని మీరు కారించి నా దీవానికి శోతం చేసాం ఏసు మా సోదరులకు ఎంతమంది వచ్చినేసప్రభ పది బిడ్డలు ముట్టని తాకండి మీ పరిషుద్ధ ఆత్మ పంపిచ్చిన పాపం క్షమించండి మీ ఆత్మతో బలంతో నీ బిడ్డ సేవ చేయాలా అలాగే మీరు కారించి విడుదల ఇచ్చిన నేషప్రభా మీరు శ్సపరచని ఆస్తుల్లో పొందిన గాలిధర శ్వసపరచని నా దేవానికి శ్రోతం అలాగే బాను ముట్టని తాకని జ్ఞానం దండి నాదీవానికి స్వస్సపర్చి మీకు శృతించాలా అలాగా మీరు మార్చండి స్వస్థపరిచి ఆరోగ్యం దగన్ ముట్టం తాకని జ్ఞానం ది ఆ లంగ్స్ ఆయాసం తగ్గించండి స్వస్వపర్తి దాని ప్రభ లేవన ప్రభ నాదీవానికి శోతం చేస్తాం ఆ ప్రకే మోజస్ ముట్టని తాకండి మెల్సన్ మన వింటూ ముట్టని తాకని కాంతా ముట్టని తాకి విడిపించండి నాదీవానికి శోతం చేస్తాం అలా నాదీవానికి సాయిస్తే సరప్ర ప్రభా అలడియా పిల్లలు మీ జ్ఞాపకం చేసుకోండి అలలియా వాళ్ళతో రామ్ముట్టి స్వసపరిచని హీలింగ్ చేయని ప్రభా దేవానికి శతం మీ యొక్క అలలియా దుఃఖం తొలగి ఉల్లాసవత్రం కలిసి పిల్లలు దుఃఖం తొలగి ఉల్లాసం స్వసపరిచి పరిశుద్ధాత్మ జ్ఞానం గురించి ఆ సంఘంలో పరిశుధాత్మ గురించి అందరు సరస్వతం నడిపించండి నా దీవానికి శతం వాళ్ళు ఓదార్చి అలలియా నా దీవానికి వందలేసర ప్రభా మంది బిడ్డలు ఉండరు ఇప్పుడు ప్రాదేశం రూల్స్ మన మంది వాళ్ళకు వచ్చింది వాళ్ళు మట్టి స్వసపరచండి చేయండి వాళ్ళు మీ సరస్వతం నడిపించి విడుదల సుప్రభాకే గురు గురు ఎంతో మంది ఉన్నారు సుప్రభ పది బిడ్డ ఫ్యామిలీ కంచెయని మీ దూతలు కాపులు చేయండి నా దేవానికి బిడ్డ నిశ్వతించాలా ప్రతి బిడ్డ సేవ చేయాలా నా దేవానికి శతం చేస్తాం నాకు నూతన బలం నూతన శక్తి వాళ్ళ ఫ్యామిలీ కంచండి చక్రా జ్ఞానదని వాళ్ళ కుటుంబం ఎవరు వచ్చినట్టవరు వాడుకోండి వాళ్ళ కుటుంబాలని అలాగే ప్రభా పరిశుద్ధి ఏసామయ మీకు ఎంత లేఖలే అని వందనాలు ప్రభా దేవాక్యం చేత మీరు మాతో మాట్లాడారు ప్రభా వాక్యం నీరు కటి ఫలింపు మీరు దయచేయండి ప్రభా పరిశుద్ధి ప్రభా కృపా మైడవ యొక్క కనికరంలో మమ్మల్ని కాపాడుతున్న విధానం మీకు వందనాలు ప్రభా ఏస యొక్క అగ్ని కంచె వేసి ప్రభు మమ్మల్ని నడిపించండి ఇంకా అనేకులని ప్రభావి చెంతకుని మేము నడిపించాలా ప్రభ వైరస్ బారిన పడిన ప్రతి ఒక్క బిడ్డని మీరు స్వస్థపరచండి విడుదల మీరు కల్ప కలిగజేయండి ప్రభా లేసంలో వాళ్ళందరూ కూడా మార్మన్స్ రక్షణలోకి రావాలా ప్రభా మీరు ఆత్మకార్యం జరిగించండి దుష్టుని మీరు బంధించండి ప్రభా మీ నామమ్మ హిమార్థం యస్సు ప్రభా మీరే గొప్ప ఆత్మకార్యం జరిగించండి ప్రభా ఎవరి ప్రార్థనలు సన్నగిళ్ళడానికి వీలేదు ప్రభా ఎవరి విశ్వాసం కూడా సన్నగిళ్ళడానికి వీలేది ప్రభా ఏసే మీ యొక్క అగ్ని కంచా ప్రతి ఒక్కరి ముందుకు నడిపించండి ప్రభా మా కొండ మా కోట మా దాగు చోటు మీరేసే ప్రభా ఓ దేవా మీకు వందనాలు ప్రభావం మీ కొరకై ప్రభా జీవితాలను సమర్పించుకొని ముందుకు వెళ్తున్న వారి నిమిత్తం ప్రాధాన్యత ప్రభా వాళ్ళకి ప్రభా మీరు తోడుగా నీడగా ఉండండి ప్రభావం బలపరచండి శక్తి చేత నింపండి ప్రభావం యొక్క బలం చేత నింపండి ప్రభా ముందుకు నడిపించండి ప్రభావం వాళ్ళు ఇంకా అనేక ఆత్మలని మీ తట్టుకు నడిపింపబడాల నడిపించే జ్ఞానాన్ని వారికి దయచండి ప్రభావ మైమున్నత దేవా అంత్య దినాల్లో ప్రతి ఒక్కరి మీద మీ యొక్క పశుద్ధ కుమరించండి ప్రభా విజృంభించి సేవ చేయాలా ప్రభా మీ నామం మహిమ అర్థం ఏసు మీరే ప్రభ యుగయుగంలో హెచ్చింపబడాలా మేమే తగ్గింపబడాలా ప్రభ ప్రభా మీ నామకే మహిమ కలుగును గాక ఏసు క్రీస్తు మహిమ గల నామమ్మ ప్రాధాన్యస్తున్నాం తండ్రి అమ్మే తండ్రి మీకే వంద నేను ఏ విన్నమంతా మీ సమయం చిన్న నడిపించి ప్రాంతంలో సమయం గడుపులాగా మిమ్మల్ని చెప్పించలేగా మీ యొక్క వాక్య వినలాగా చేపడది మీకు పొందాలి నేను ఉంటుంది కాలంలో తన మళ్ళీ కాలం తండ్రి ఇంకా క్రైస్తవ మీతో సభధనపడినట్టు మంచి చిత్రలో ఉంటుండే గొప్ప మీరు మా తను మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కరిని ప్రేమించాలి ఇది ప్రేమ సిద్ధాంతం ప్రతి ఒక్కరిని క్షమించాలా గోప్రవ సాత్వికమైన జీవితం తను మీరు ఎందుకంటే మీరు సాత్వికులు కావాల కాబట్టి మేము కూడా సాత్వికంగా జీవించాలి అయినా తగ్గించుకోవాలా క్రీస్ జడలో ఉన్న సరళత పరుశుదతలు అన్నారు ప్రభావ వాటి నుంచి తొలగిపోకుండా జీవించమన్నారు నాయన ముదటి పత్రిక పదిహేనులో దాన్ని బట్టి మీకు వందలు ప్రభావ ప్రతి ప్రతి చిన్న ఆశ్రయించండి ముట్టండి దాన్ని చుట్టగ్ని కంచి కుటుంబాలలో బిడదన దాన్ని కాచి కాపడండి ప్రభు ఇక వైరస్ బారిన పడి తల్లి ఓ ప్రభు మీ సన్నిధికి చేరిందని మేము విశ్వసిస్తున్నాం తండ్రి రక్షణ పొందిన రక్షణ పొందిన వారికి ఒక అవకాశం మరి జీవితాలను మీకు సమర్పించుకొని లాగా తండ్రి ఆ యొక్క నర్సెస్ కి డాక్టర్లకి మీరు ప్రేరేపణ దయచేయండి సువార్థ ప్రకటించేలాగిన ఈ క్షణం తండ్రి ఎవరిని రాని స్థితిలో ఉన్న సైతాలు విజృంభించి ప్రభ సువార్థ పని చేయకుండా అడ్డగిస్తుండే ప్రవ్వ కానీ మీరు మాకు ఈ యొక్క నెట్వర్క్ ఫెసిలిటీస్ అనుగ్రహించినారు ప్రభావ ఇరు మేము అన్నింటిలో ప్రార్థన చేయలాగా మీరు ఇచ్చిన అవకాశాన్ని మీకు అందాలి ప్రభావ పేషెంట్స్ కి తను మళ్ళీ ఎవరికి పోయి సువార్థ చెప్పలేని నేను కానీ ఇదొక అవకాశం మీరు అనుగ్రహించినందుకు మీకు అన్నారు ప్రభావ మన అనేకులకు మేము ప్రార్థించాలని ఒక ప్రభావం రక్షణ పొంది వారి స్మరణ పడి చనిపోయిన ఆత్మలు మీ సన్నిధిగా చేరినాయి అనేసి అబ్రహం బ్రోహను అనుకున్నారని మేము విశ్వసిస్తున్నాం నైనా మేము చింతిస్తలేం ప్రభావ వాళ్ళ కాలాలు ముగించుకున్నారనేసి వాళ్ళు ఎందుని మీ తమ్మై అంత త్వరగా మీ ఇష్టం ప్రభావ మీరే ఇచ్చినారు మీరే తీసుకున్నారు కాబట్టి సమస్త ఘనత మహిమ మీకే ప్రభావ మరి మమ్మల్ని ఎందుకు ఇంకా సజీవ లెక్క మొదలు ఒక పని నిమిత్తమై ఆ పని ముగించుకోవాలి ఈ లోకంలో ప్రభా తిని తాగి సుగించడానికి కాదని కూడా మీరు మాతో నిదేశాల్లో కాబట్టి ప్రభావ ప్రతి క్షణంతో మళ్ళీ మీ యొక్క సేవా జీవితంలోనే ఉండాలా ముఖ్యంగా చీకటి శక్తుల మీద మరి మాకు విజయం అనుగ్రహించండి వాటితో మేము పోరాడుతున్నాం ఈ లోకస్తులతో కాదు మేము పోరాడుతుంది ఆ యొక్క అంధకార సంబంధంతో తిని చీకటి శక్తులతోని తని ఆకాశ సమూహంతో మేము పోరాడుతున్నాం నేను మీ యొక్క పరిశుధాత్మ అభిషేకం తెచ్చండి ఆ యొక్క ఆత్మలైన కడ్కమైన మీ యొక్క వాక్యాన్ని మాకు తెచ్చండి వాక్యంలో నానబడాల మా జీవితాలు నిర్మలమైన ఉదకం చేత స్నానం చేయబడ్డ జీవితం మీరు హేబులాస్ట పత్రిక పదకొండవ నేల మొత్తం మాట్లాడారు ప్రభావ అటువంటి జీవితాలు మాకు అనుగ్రహించండి ప్రతి క్షణం వాక్యంలో నానబడల ప్రభావ మేము సంపూర్ణంగా ఎందుకంటే మీ యొక్క వాక్ ద్వారానే బయలుదేరణంగానే వెలువ కలిగింది ప్రభావ మీ యొక్క వాకు బయలుదేరణగానే ప్రభావ తన్ని మరియు గర్భంలో తనుమల్ శిశువుగా జన్మించినారు ప్రభ కాబట్టి వాక్యానికి మీరు ఎంతో ప్రాధాన్యత మాట్లాడినప్పుడు మేము వాక్ వాక్యాన్ని ప్రకటించినప్పుడు ఇతర జీవితాలలో ప్రభావ మీరు తనుమల్ని ఉదయించాలా ప్రభావ అటువంటి తన్మలి శక్తిని మాకు అనుగ్రహిస్తానని ఈ సంవత్సరం దాన్ని బట్టి మీకు వన్నారు అది నాకు మేము నమ్ముతున్నాం నేను ప్రతి ఒక్క దాన్ని పొందుకొని ముందు పోలాగన చేయపడమని ప్రార్థిస్తున్నాం ఈ యొక్క శ్రమల కాలంలో మేము ఏ రీతిగా గొప్ప జమనం జనానికి సువార్త ప్రకటించాలా వాళ్ళకి ఆగనకరంగా ఉండాలా ఉపశమనం కల్పించాలో ఓ ప్రభావ మాకు నేర్పించండి ఇంతకాలం ప్రార్థన చేసి చాలు ఇక మీదట అమలు పరచమని మీరు మా మాట్లాడుతున్నారు కాబట్టి ఈరోజు విన్న వాక్యం ప్రకారంగా మేము అమలు పరచాలా ప్రతి విషయంలో తన వాటిని అమలు పరచాలా కాంప్రమైజ్ కావద్దు అన్న భయం కూడా అవసరం లేదు ప్రభా ధైర్యంగా ముందుకు పోయి అనేకులకు సర్మలు సహాయపడలాగిన సహాయపడంటండి స్తోత్రం ప్రభావ పరిశుద్ధురా గొప్ప దేవ సర్వశక్తి మంతుడాకు వందాలిసయ్యా అబ్రాహం విశాఖ యాకోబ్ల గొప్పదేవ కృపా సత్య సంపూర్ణ జీవం గల తండ్రి నీకే వందాలిసయ్యా నీకే కృతజ్ఞతలు ప్రభున తండ్రి దీనివంత మీరు మమ్మల్ని కాచి కాపాడనందుకే నీకు వందాలిసా నా దేవ నా ప్రభా మీ కృపలో భద్రపరుచుకున్నారు మమ్మల్ని సజైలకు వెళ్ళిపెట్టుకున్నారు అయినా దేవరాత్రు మమ్మల్ని కాచి కాపాడు యొక్క దినానికి ప్రభావ నూతనమైన కృప మాకు అనుగ్రించినారు నూతన అభిషేకం మా అనుగరించినారు బట్టి నీకు వంద ప్రభావ నీకే కృతజ్ఞతలైనా నీకే స్థుతులు స్తోత్రాలు అర్పించుకున్న సమస్త ఘనత మహిమ ప్రభావంలో మహా తేజస్సు మహేశ్వరం యుగ యుగంలో నీకే కాలుగునుక హాలలుయ యొక్క మధ్య కనసంలో ప్రభావ యొక్క సమయాన్ని మీరు మాకు అనుగ్రించినారు నా దేవా నా ప్రభా అవకాశం మీరు మాకు అనుగ్రహించి ఎంతో మందికి అవకాశం లేదు ప్రభావ మాకు ఇచ్చిన నీకు వందా ప్రభావ ఇంకా ఎంతోమంది అవకాశం పొందుకోవాలా సహాయపడండి నా దేవాసే ప్రభావ కింద మీరు మాతో మాట్లాడిన ప్రభావ నీకు వందాలిసేయా మీరు ఇచ్చిన అధికారానికి ప్రభావ మీ మహిమ ప్రభావం వాటిని వాడుకోవాలా వాటిని అమలు పచ్చుకోవాలా ప్రభావ అనేకులకు ప్రభావ మేము ధైర్యంగా మేము ప్రకటించాలా అనేకులు మీరు చెందుకు మేము చేర్చుకోవాలా మీ వైపు నడిపించే బిడ్డలుగా తయారు చేయండి నా దేవనా ప్రవాహిస్త ప్రభావం మీలాంటి మనసు మీలాంటి హృదయమే కలిగి ఉండాలా మీకు సరళత సంపూర్ణత పరిశుధుత్తులు సంపూర్ణంగా ఎదుగులాలని సహాయపడండి నా దేవనా ప్రవాహ ఇసు ప్రభా వందాలు ఎన్నో కిప్స్ మీరు మాకు అనుగ్రించినది మీ మైమకొరకు మీరు వాడుకోవాలని సహాయపడండి గొప్ప దేవనా తన ప్రతి క్షణం మీ మనసు కలిగి ఉండాలా ఓ ప్రభ మీ మనసు మేము నింపుకోవాల మీ ప్రేమను మేము పొందుకొని ప్రభావి ముందుకు పోయే బిడ్డలుగా తయారు చేయండి గొప్ప జనం పట్ల మీ కనికిరం చూపించండి కృప చూపించండి శ్రమల కాలంలో ఉంటుండగా ప్రభా ఏ రీతిగా ప్రభా విడలకు మేము వాఖ్యాన్ని ప్రకటించాలో జ్ఞానం అనుగ్రించండి ఓ ప్రభావ ఎలాంటి విధానాలతో ప్రభావం మీ తీసుకొని రావాలో ప్రభా మాకు ఆ మా సొంత తలంపులు సొంత జ్ఞానం కాదు ప్రభా అయినా మీకు చోటిస్తున్నాం మా ప్రవర్తన అంతటింది తండ్రి మీకు అధికారంలో ఒప్పుకున్నాం సంపూర్ణ మీకు సమర్పించుకున్నాం అయినా మీ ఆత్మచేత మమ్మల్ని నడిపించండి వైరస్ బాధితులందరూ మీరు స్వస్థపచ్చని ప్రభ ఆ కలువురిశీల్లో మీరు పొందిన గాయలలో స్వస్థత పొంది ప్రభావ ప్రతి బిడ్డకు సంపూర్ణ స్వస్థతను ప్రకటిస్తున్నాం ఏసు క్రీస్తు పరిషుధ నా ఉన్న హలలియ నా ప్రభావ రక్షణ పొందిన ప్రతి ఒక్కరు ప్రభ సంపూర్ణంగా మీకు బలపడి ముందుకు పోయి బిడ్డలుగా చేయండి ఐసీ వార్డులో ప్రభావ అతను ఎంతమందితో ప్రభావ కొట్టిమిట్లాడుతున్న ఆక్సిజన్ లేక వాళ్ళందరూ మీరు జ్ఞాపనం చేసుకున్నాం ఆ బిడ్డల మీ కనికీరిని చూపించండి మీ జీవ నింపండి ప్రభావ మీ జీవంతో నింపండి ప్రభావ నా దేవ నా ప్రభావ నీకు వందాలు జీవం మీ నుంచి రావాల ప్రభావ నా తను ఎక్కడి నుంచినా రాదు తన్ని పత్తి బిడ మీ జీవంతో నింపండి స్వస్థపచ్చండి మనకు అవకాశ పిల్లలకు అనుగ్రించండి ప్రభ ఎంతో కుటుంబాలు ప్రభ నా తన ఇసు ప్రభ నా తన ఇసు ప్రభా కాలాలు ముగించుండగా ప్రభావ దుఃఖంలో కుటుంబాలు ప్రభ కుటుంబాలు మీరు ఆదరించండి బలపరచండి మీ ఓదార్పు మీ సమాధానం మీ శాంతి అనుగ్రించండి ఆ కుటుంబాలు మీ కొరకు సాక్షిగా ఉండాలని సహాయపడండి వాళ్ళు ధైర్యపచ్చని ప్రభావ ఓదార్చమని ప్రాదిష్టమైన వాళ్ళ జీతంలో ప్రభావ రావాల్సిన మేలు అని గురించి మీ కొరకు శాసనం నిలబెట్టుకోండి గొప్ప దేవనాతాన్ని ఇక మా ఫ్రీలు మంది ప్రభావ వైరస్ పైన పడి ప్రతి ఒక్క బిడలు మీరు స్వస్థపరిచినారు ప్రభావ ఇంకా ఎంతోమంది ప్రభావ మోజస్ కుటుంబం ప్రభావ కొన్ని సినిమా వేరొక కుటుంబం గురించి ప్రార్థం చేసినాం దేవ ఏసు పర్వతాన్ని నీకు ప్రతి బిడ మీ తాకని ప్రభావ మీరు స్వస్థపచ్చని ప్రభావ నా దేవా బిడలు విడిపించండి మీ కొరకు శాసనం పెట్టుకొని ఒక వైరస్ని మీరు గద్దించండి మీ కృపలందరూ భద్రపరచుకొని మీ కొరకు శాసన పెట్టుకోండి నా దేవ నా ప్రభావ నీకు వందలు ఇస్తాయి ఇంకా ఎంత మంది ప్రభా ఓ దేవ అయిస్సు ప్రవణ తండి రుతు శిస్తరు ప్రవణతని మీరు జ్ఞాపకం చేసుకోండి స్వస్థపచ్చండి మంచి ఆరోగ్యంగా ఇచ్చింది లంగ్స్ ఇన్ఫెక్షన్ కొట్టివేయండి ప్రభావ హీలింగ్ అనుగరించండి వాళ్ళ భర్త మీరు ఆ చిన్న పాప చుట్టి మీరు దూతలు పెట్టండి ప్రేమ ప్రవణతం అండి ఇసు ప్రవ సువర్ణ శిస్తరి గురించి ప్రార్థిస్తుంది దేవాళ్ళ కాలాలు ప్రభావ మీ సందులో మీ మీ సంపూర్ణ మేము విశ్వసిస్తున్నాం ఆ కుటుంబం ప్రవణత అండి ఎంత దుఃఖంలో ఉంటుందిగా ప్రభావ ఓ దేవ ఐస్ ప్ర కుటుంబం మీరు ఓదార్చండి ప్రభావ మీరు బలపరచండి ఇంత భయంకరమైన కాలాలు ఉంటుందిగా ప్రభా ప్రతి కుటుంబాల ప్రభావ ఓ ప్రభయాన్ని కొట్టివేసి బలపచ్చి ప్రభావ ఆదరణ సమాధానం ఇచ్చేది ప్రభావ మీరు తప్ప ఎవరు కూడా ప్ర ఇవ్వలే ప్రభావ సమస్త ఓదార్పు మీ నుంచే రావాలి ప్రభావ నా తండ్రి మీరే సహాయపడి ఆ కుటుంబాలకు ఆదరణ ఇచ్చాను పాస్టర్స్ కుటుంబాలు ఎన్నో చనిపోయిన కుటుంబాలు ఉన్నాయి ప్రవనెత్తండి ఆ కుటుంబాలు మీ ఆదరించిన సంఘాల ప్రభావ విశ్వాసులు ప్రభావ చెదిరిపోకుండా భయపడకుండా ప్రభావ విశ్వాసంతోనే ప్రభు ముందుకు పోయి బిడ్డగా తయారు చేయండి ప్రతి సంఘాన్ని మీరు స్వస్థపరచండి ప్రతి సంఘాన్ని మీ ఆత్మ అభిషేకించి మీకు విజృంభించి సేవ చేసే బిడ్డగా తయారు చేయమ ప్రతి బిడ్డ మీరు అభిషేకించి మీ గ్రిప్స్ అధిగ్రించండి పశురాత్మ అభిషేకంగా స్వస్థత వరాలు తెచ్చండి ఆ అధికారం మీరు ఎప్పుడు ఇచ్చినా ప్రభావ సంఘానికి ప్రభావితం వాడుకోలేదు ప్రభు ఇక్కడి నుంచిన ప్రభావం ప్రతి సంఘాన్ని మీరు అభిషేకించి లేవనెత్తండి ఈ చివరి కాలంలో కడవలి కాలం మరియు విజృంభించి ప్రభావిస్త వార్త ప్రకటించే బిడ్డగా లేవనెత్తమని ప్రతి ప్రభావ సత్యాన్ని ప్రకటించే సేవకు మీరు లేవనెత్తాని ప్రభావ నా దేవ నా ప్రభా నీకు వందాలిసే వైరస్ బాధితు అందరి ఇంకా ఎంతో మంది ప్రవణతాన్ని వైరస్ బాధి కాకుండా ఎంతో రోగాలతోనే బాధపడతారు అందరి మీరు స్వస్థపరచండి ప్రభావ ఓ ప్రభావ అక్రమం తొలగించాను ప్రభావ ఎంతో మంది ప్రవాదాలు ఈ సమయంలో ప్రభావ డబ్బులు భయంకరంగా ప్రభాలు దోచుకుంటున్నారు ప్రభావ వాళ్ళు మీరు గద్దించమని ప్రార్థిష్టం అయినా గొప్పదేవా ఓ దేవా ఇసుక నీతిగా న్యాయంగా ప్రభావం పని జరగలనే సహాయపడండి డాక్టర్స్ నర్సు కూడా ప్రభావ పేషెంట్లకు సువార్త ప్రకటించాలని సహాయపడండి ఓ ప్రవణతను మీ ఆత్మకార్యం జరిగించమని ప్రార్థిష్టం అయినా గొప్ప దేవ పరిశుద్ధిరా కృపమైనా నీకు వందాలి మీరు అక్కడ తొలుగుంది ప్రభావ మేము సిద్ధపడాలా అనీకులు మేము సిద్ధపరచాలా ప్రభావా గ్రూప్ ప్రతి బ్రదలు సదేశ్వర్ అందరూ కుటుంబాల చుట్టూ చేసి మీ దూతల కావ్యాలని గ్రహించండి ప్రతి బిడ్డలు నూతనగా అభిషేకించి మీకు ఒక గొప్ప సాహసలు పెట్టుకోండి రాబోయే దిన విశేమైన శ్రీ వార్త ప్రకటించే ప్రతి ఒక్క బిడ్డ అభిషేకించి మీరు వాడుకోండి ఈ క్షణం ప్రార్థన చేయమని మీరు చూపిస్తున్నారు ప్రభావ మేము ఇంకా ఎక్కువ ప్రార్థనలు గడపాలా ఓ ప్రభావ అనేక విషయాలు మేము తెలుసుకోవాలా ప్రభావ మీ నుంచి పతిథి ప్రభావ రాబోయే దినాల్లో ఇంకా ఏం జరగబోతున్నావని మేము తెలుసుకోవాలా కనిపెట్టుకోవాలా ఓపిక చేసుకొని కూర్చోవాలి మీ సన్నిధిలో ప్రభావ నా తనకు ఓపిక స్థానం దేండి నా దేవన ప్రభావ ముఖాల జీతం దండి ప్రభావ శిష్యులు ప్రభావ ఎందుకు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్లేదు అంటే మీరు చెప్పినారు వివరణ ఇచ్చినారు అక్కడ ఇలాంటి ప్రార్థన వల్లే కానీ మళ్ళీ దేని వల్ల పోటు అసాధ్యమన్నారు ప్రభావ కాబట్టి ప్రభావ లాంటి అద్భుతాలు జరగాలంటే ప్రభావ ప్రార్థన జీవితం మేము కలిగి ఉండాలా ఓ ప్రభావ పరిశుదాత్మ మేము పొందుకునే ప్రభా యొక్క విషయాలు మేము తెలుసుకొని ముందు ప్రకటించాల అనేకులకు ప్రభావ మీరు పొద్దంతా ప్రభావత మినిస్ట్రీ చేసిన ప్రభావ సాయంత్రం అంతా నైట్ అంతా ప్రభావ ప్రార్థనలు ఉన్నారు అగ్యతమైన తోటలు ఎక్కడ అవకాశాన్ని మేము ప్రార్థన చేసినారు ప్రభావ రాత్రి అంతా పొద్దులేసే ప్రభావార్త ప్రకటించినారు కాబట్టి మేము కూడా ప్రార్థనలో ఉండాలా బలంగా రాబోయే దినాల్లో ఇంత భయంకరంగా ఉండే అనేకమైన తెగుళ్ళు వస్తున్నాయి ఓ ప్రభావ ఏసు ప్రవణ అత మీరు ముందుగానే చెప్పినారు సమస్త ఇదిగో మీకు ముందుగానే చెప్పినారు ప్రభా గొప్ప దేవ ఏసు ప్రభావ పత్తి బిడ్డన పైరసించి మీరు కాపాడండి మీ కృపలో భద్రపరచుకొని మేమేం కూడా ఏ రీతిగా ప్రవణ గొప్ప జన్ సంత నడిపించాలి మీరు సహాయపడండి వాటి అన్నింటి మీద మాకు అధికారం ఇచ్చినారు ఓ ప్రభావ మీరు మాట్లాడడం ప్రభావ మీకు వందాలు ప్రభావ శత్రు బల మీద మీరు అధికారం ఇచ్చిన రోగాల మీద సైతం శక్తుల మీద మీరు మాకు అధికారం ఇచ్చినారు ఆ అధికారాన్ని మేము వాడుకోవాలా అనుమానించేది లేదు భయపడేది ధైర్యంగా మేము వాటిని పాటించాలా వాటి ఆజ్ఞాపించాలా ప్రభావ అనేకులు మీరు ఎంత నడిపించే బిడలుగా తయారు చేయండి ఒక బ్లాక్ ఫంగస్ ని ఏ సినిమా గద్దీసిన సవిత శక్తులారా ఏ సినిమాలో గద్దసిన మా దేశాన్ని ప్రాంతాన్ని విడిచిపెట్టుకోమని ఆజ్ఞాపిస్తున్నా ఏసు క్రీస్తు నాంలో ప్రభ మీరే స్వస్థపరచని ప్రతి బిడ్డలు ఎంతమంది వైరస్ బయట పడి మీరు స్వస్థపచ్చని గ్రూప్లో ఉన్న ప్రతి బ్రదేశ్ అందరికీ మీరు బలపరచండి చంద్రశేఖర్ ముట్టని తాకండి ప్రభావా అన్నకు మంచి ఆరోగ్యం దండి మీ పర్లో ఒక జ్ఞానం వచ్చింది ఇంకా నింపండి ప్రవా ఇంకా జ్ఞానంతో నింపండి ప్రభావ ఇంకా అనేక విషయాలు మీరు బయలుపచ్చండి ఓ ప్రభావ అనేక ప్రవచనాలలో ఉన్న మర్మాల ప్రవాహ మీరు బయలుపరచండి వేసే మీరు బలపచ్చాను మంచి ఆరోగ్యం తెచ్చేయండి ఓ ప్రభా తనేసి ప్రాణ చుట్టూ కుటుంబం చుట్టూ అగ్నికంచండి పిల్లల చుట్టూ అగ్నికంచేసి మీరు దూతలు పెట్టండి దృష్టి మీరు కాపాడండి ఓ ప్రవేశాలు మీరు మంచి ఆరోగ్యం తెచ్చండి స్వస్థపచ్చే ప్రభావ మీరే సహాయపడమ చదువుతున్న మీకు జ్ఞానం తెచ్చింది యువస్తున్న చిన్న పాప ఆప తాకని బలపచ్చండి స్వస్థపచ్చి మీరు కంచేసి మీరు కాపాడడం మన ప్రాదిష్టమైన మీకు ఒక గొప్ప సాక్షి పెట్టుకోండి మీరు అభిషేకం ఇస్తే వాడుకోవడం ప్రవా ఇంకా బ్రదర్స్ ఇంకా ఎంతమంది ఉన్నారు ఒక కుటుంబాలు మీరు బలపరచండి ఇక ఇక మినిస్ట్రీ ప్రవా ఇక ఒక గ్రూప్లో స్టార్ట్ చేసిన వాళ్ళ ప్రభావా తన బ్రదర్స్ ఎంతమంది ఉన్నారు ప్రజ జ్ఞాపకం చేసుకొని ఈ క్షణా కుటుంబాలని మీరు జ్ఞాపకం చేసుకొని బలపచ్చండి మంచి ఆరోగ్యంగా ఇచ్చండి ప్రతి అనారోగ్యం కుటుంబమైన సంపూర్ణ హీలింగ్ అని గ్రించినప్పుడు వాళ్ళ కుటుంబకులంతా మీరు రక్షించుకొని బ్రదర్ అభిషేకం ఇస్తే ఇంకా బలంగా వాడుకొని పర్శుత్మ దింపి నూతనంగా అభిషేకించి మీ గొప్ప సాక్షులు పెట్టుకోమని ప్రాదిష్టమైన గొప్ప దేవానికి వందాలిసయ్యా నా ప్రవణత మీరు ఆకడ దినాలు ఉంటుంది ప్రవణ తల్లి ప్రతి సూచనలు మీరు మాకు ఇస్తున్నారు కాబట్టి మేము జాగ్రత్తగా జీవించాలా పరిశుద్ధంగా జీవించాలా అక్క నాలుగో గుంపులమే ఉండాలా ప్రభావ పరిశుద్ధుల గుంపులమే ఉండాలా దానికి తగినట్లు మేము జీవించాలా ప్రభావ అలాంటి సేవా జీతంలో మమ్మల్ని నడిపించి మీరు ఆకరు సిద్ధపచ్చుకోండి ఇంకా ఎవరో ప్రభావ ఇక వైరస్ బారిన ప్రతి కుటుంబం మీరు తాకి స్వస్థపచ్చి ఓ ప్రభావం మీ కొరకు మమ్మల్ని అందరినీ మీరు ఆ కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపచ్చుకోమని ఓ ప్రవణతన్ని సమస్త ఘనత మహిమా ప్రభావం యుగ యుగంలో నీకే చెల్లిస్తూ ఏసుక్రీస్తు పరిశుద్ధ నామ ప్రార్థించినాం తండ్రి ఆమెన్ పరిశుద్ధుగా ప్రేమ్మ తండ్రి నేనే స గొప్ప రాజగొప్ప పూర్వాన్ని పాము పొందన తండ్రి ఇంత మంచి అవకాశం మాకు అనుగ్రించినందుకు నీకు అందం తండ్రి ప్రభా గత వారం అంతే మమ్మల్ని కిల్ కింద కాపాడినందుకు నేను ఎస్సే లాక్డౌన్ సమయంలో ప్రభ అదేవిధంగా పొద్దు నుంచి ఇప్పటి వరకు మమ్మల్ని కాపాడినందుకు కృతజ్ఞతలు స్థితులు స్తోతున్నాం తండ్రి నేను ఎస్తే ప్రభా ఈ దినం చూడలేక చనిపోయి ఉన్నారు తండ్రి ప్రభా వాళ్ళ కుటుంబాల శాంతిని సమాధానం తెచ్చామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా దేశమంతా పాపం నిండిపోయిన తండ్రి ప్రభా లోకం పాపంతో నిండిపోయిన తండ్రి ప్రభా క్షమించమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా ప్రార్థించేస్తున్నాం తండ్రి ప్రభా మీరే పెట్టినారు తండ్రి ప్రభా ఒక దారికి వస్తారని నేనే ప్రభా మమ్మల్ని క్షమించమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా మేము పాప ఎబ్బుల్లో ఉన్నాం తండ్రి పాపంతో పుట్టినాం తండ్రి ప్రభా మమ్మల్ని క్షమించి కరుణించిందండి నన్న ప్రభ మీరు స్వచ్ఛత మాకు దయచమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభ మీ సయ వైరస్ వైరస్ లో పడి నైనా ప్రభా నేను వాళ్ళ కుటుంబాల కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభ ఏసుక్రీస్తున్నామో వాళ్ళందరికీ స్వస్థత రావాలి తండ్రి ప్రభ స్వస్థత వచ్చిన తర్వాత నీకు వరకు వచ్చి నేను కృతజ్ఞతలు సూత్రాలు చెల్లించాల తండండి ప్రభా అది కాకుండా మరి ఇంకా బ్లాక్ ఫంగస్ అని అది ఇంకో అది కూడా ఇన్ఫెక్ట్ అవుతున్నది తండ్రి ప్రభ మరి ముఖ్యంగా కోవిడ్ నైన్టీన్ వచ్చిన వాళ్ళకి నైన్ఎస్ఏ ప్రభ అదే ప్రభా ఆ వైరస్ ని గద్దిస్తున్నాం తండ్రి ఏ సుక్రీస్తునమంలో వైరస్ వెళ్ళిపోవాలి తండ్రి నైన్ఎస్ఏ ప్రభా ఎటువంటి ప్రభావం చూపించకుండా ప్రభా సహాయం తెచ్చమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా ఎందుకంటే నైన్ఎస్ఏ ప్రభ చాలా మంది నైన్ఎస్ఏ ప్రాణాలు కోల్పోయినారు తండ్రి ప్రభాస్వార్థకులకు నైనేస ప్రభా అదేవిధంగా పాస్టర్స్ ఎంతో మంది చనిపోయినారు వాళ్ళ కుటుంబంలో శాంతి సంబంధం దయించండి నేనేస ప్రతి ఒక్క బ్రదర్ సిస్టర్ కుటుంబం శాంతి సంబంధం దయించమని కోరుకుంటున్నాం తండ్రి మరి నేనేస కొంతమంది కుటుంబంలో అయితే వైరస్ సోకింది ప్రభా నైనేసా ప్రభా మన కుటుంబ కుటుంబంలో నేను స్వస్థత దామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా చిన్న పిల్లల నుంచి వృద్ధుల కొరకు నేను వరకు నేను వేసా ప్రభా వాళ్ళందరికీ సోకిన తండ్రి ప్రభా వైరస్ ప్రభా ఏసుక్రీస్తు నామంలో వాళ్ళందరికీ స్వస్థత రావాలి తండ్రి నీ యొక్క నామంలో ఏదైతే అడుగుతామో చేస్తున్నానో తండ్రి ప్రభా అవును ప్రభా వాళ్ళందరికీ స్వస్థత సాయం దామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా ఏసేయ్యా ప్లీజ్ ఏసా మరి ఎంతో మంది నేను నీ నామం తెలియకో చనిపోతున్నా తండ్రి ప్రభా వాళ్ళందరికీ నీ నామం తెలిసి నేను తెలియటట్టు సాయం దచ్చామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా మరి ఒకసారి ప్రభా ఇంకా భయంకరమైన రోగులు రాకుండా సాయం తెచ్చమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా అవును ప్రభా మేము మేము ఒప్పుకుంటున్నాం తండ్రి మేము పాపనం తండ్రి నేను మేము కరుణించమని మా మీద దయ చూపించమని కోరుకుంటున్నాం ఏసేయా ప్లీజ్ మా సాయం దామని అడుగుతాం తండ్రి ప్రభా నీలో ఫలించకపోతే మేము అగ్నిలో పారి తండ్రి నేను వేసే మాకు మంచి అద్భుత శక్తులు ఇచ్చి నేను వేసా ముందుగా తయారు చేస్తున్న విధానం బట్టి నీకు వందనది తండ్రి ప్రభా నేనేస్తా ప్రభా ఏసేయా మరి మా దారిలో ఎటువంటి ఆటంకాలు వచ్చిన ప్రభా నీ నీ విశ్వసించి ప్రభా ముందుకు కొనసాగటకు మాకు మార్గాన్ని ఏర్పరుస్తున్నందుకు నీకు ఎంతో మందునాలి తండ్రి ప్రభా అదేవిధంగా నేను కేబీ ప్రేమ్ గ్రూప్ లో ప్రతి ఒక్క బ్రదర్ సిస్టర్ కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా ఇన్ఫ్యాక్ట్ ప్రతి ఒక్క బ్రదర్ సిస్టర్స్ కోసం ప్రార్థన చేస్తున్నాం చిన్న పిల్లల కాల నుంచి నేను మీరు సహాయం దయచేయండి వాళ్ళకి స్వస్థత దని కోరుకుంటున్నాం తండ్రి ఎంతో మంది కుటుంబాల రోజున ఉన్నచ్చారు ప్రభా తల్లిదండ్రులు చనిపోయినారు తండ్రి పిల్లలు చనిపోయినారు తండ్రి ప్రభా నేనేస్తే మరి బంధుమిత్రులు చనిపోయిన తండ్రి స్నేహితులు చనిపోయినారు తండ్రి ప్రభా అందరు రోదనలో ఉన్నారు తండ్రి ప్రభా బాధలో ఉన్నారు తండ్రి ప్రభా నేనే ఆ రోదనను తీసివేసాను తండ్రి ప్రభా మీందు విశ్వసిస్తున్నాం తండ్రి ప్రభా అన్న ప్రభా వాళ్ళకి సహాయం తెచ్చామని కోరుకుంటున్నాం వాళ్ళు క్షమించామని కోరుకుంటున్నాం తండ్రి నైన్ఎస్యా అదేవిధంగా రైతుల కోసం ప్రాధాన్యం చేస్తున్నాం తండ్రి ప్రభ వాళ్ళు కూడా నేను పండించిన పంటలు నైన్ ఎవరు కొనుక్కకపోతే రోడ్ల మీద పడిస్తున్నారు తండ్రి ప్రభా నైన్ ఎస్ఐ కష్టపడి నైన్ఎస్యా ఫైనాన్స్ తెచ్చుకొని ప్రభా విత్తనాలు కప్పు తెచ్చుకొని నైన్ఎస్ఏ ప్రభా పంటలు పండిస్తే నైన్ఎస్ఐ ఎవరు తీసుకుంటలే తండ్రి లాక్డౌన్ సమయంలో ప్రభా వాళ్ళకు నైన్ఎస్ గవర్నమెంట్ సహాయం తెయించాలి తండ్రి ప్రభా సబ్సిడీ కూడా రుణాలకు రుణమాఫీ కూడా చేయి రుణమాఫీ కూడా తీసివేశాలని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా మీరు సాయం తెచ్చండి రైతుల కుటుంబం కూడా నైనా సాయం చేసి ఒక ఆదరణ చూపించమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా నేను ఎంతో బాధపడుతున్నా తండ్రి ప్రభా నేసే ప్రభా మరి సీజనల్ పంటలు కూడా నేను ప్రభా ఏమి లాభం లేదు తండ్రి ప్రభా రోడ్ల మీద పడిస్తున్నారు తండ్రి ప్రభా మీరు సాయం తెచ్చామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా వాళ్ళకు కూడా నేను సువార్త అందబడాలి తండ్రి ప్రభా వాళ్ళని దీవించి ఆశీర్దించమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా వాళ్ళ కుటుంబాలకు శాంతి సమర్థం తెచ్చాను ప్రభా ఎంతో మంది అప్పులు చేసి ఆత్మహత్య చేసుకున్నారు రైతుల కుటుంబానికి నేను శాంతి సమర్థం తెచ్చామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా అదేవిధంగా నేను ఎసే ప్రభ మరి ప్రపంచమంతటూ నేను పాపంతో నిండిన తండ్రి ప్రభా రాజకీయ నాయకులతో తెలివిని జ్ఞానం దచ్చామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా నేనేస్తే ప్రభా హాస్పిటల్ ఎక్కువ డబ్బులు తీసుకోకుండా ప్రభా మరి ఫ్రీగా ఇచ్చేటట్టు మెడిసిన్ సాయం తెచ్చామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా ఒక చిన్న ఇంజక్షన్కి మూడు వేల ఇంజక్షన్కి నేను వేసే లక్ష లక్ష బ్లాక్ మార్కెట్ అమ్ముతున్నారు తండ్రి ప్రభా మీరు సాయం దచ్చామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా అందరూ నేను వేసే ప్రభా ప్రభా నేను కరంకరించి వాళ్ళని క్షమించమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభ అలాంటివి జరగకుండా నైనే సే ఉచితంగా ఇచ్చేటట్టు సాయంత్రంగా ఇచ్చామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా వెంటిలేటర్స్ బెడ్స్ నైనా బెడ్స్ స్కామ్ వెంటిలేటర్స్ స్కామ్ నైనా ప్రభా ఇవన్నీ నడుస్తున్నాయి తండ్రి ప్రభా ఎవరు తెలియకుండా ప్రభా అలాంటి వాళ్ళని క్షమించమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా అలా చేయకుండా నేను మానవత్వం చూపు చాటుస్తూ నైనా సార్ ఇతరులకు ఒకరికొకరు హెల్ప్ చేసేటకు సాయం దచ్చామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా ప్లీజ్ ఎస్య నైనా సార్ ప్రతి ఒక్కరిని మార్చి వేస్తామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా నైనా సార్ మీకు సాధ్యమే తండ్రి నైనే సార్ అందుకే కోరుకుంటున్నాం తండ్రి ప్రభా నీ నామంలో అడుగుతున్నాం తండ్రి ప్రభా ప్రతిదీ మార్చి మేము కోరుకుంటున్నాం తండ్రి ప్రభా ఎస్ఐ ఎంతో మంది నేను అమాయక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు తండ్రి ప్రభా చిన్న చిన్న వ్యాపారులు నేను ఎస్ఐ ప్రభా డైలీ ఫైనాన్స్ కట్టలేక నేనేసే ఇబ్బంది పడుతున్నారు తండ్రి ప్రభా మరి లోన్లు తీసుకున్న వాళ్ళు ఈఎంఐలు కార్ ఈఎంఐ హౌస్ ఈఎంఐ వాళ్ళు కూడా బాధ ఇబ్బంది పడుతున్నారు తండ్రి ప్రభా మీరు సహాయం దచ్చామని కోరుకుంటున్నాం తర్వా అటువంటి పరిస్థితుల్లో నేనే గవర్నమెంట్ సహాయం కోరుకోమని సాయం దయచేయమని కోరుకుంటున్నాం తండ్రి నైనేసా ప్రభా అటువంటి పరిస్థితుల్లో నేను కొంత కొంతమందికి డబ్బులు రావట్లేదు తండ్రి ప్రభా బిజినెస్ చేస్తే డబ్బులు వస్తాయి తండీ మరి ఆ బిజినెస్ నాలుగు గంటలు ఏం వస్తాయి తండ్రి నైనేసా మాకేం అర్థమవుతలే తండ్రి ప్రభా ఎందుకంటే ప్రపంచం మొత్తం మళ్ళీ కొల్లలో తండ్రి ప్రభా మీరు ఫైనాన్షియల్ విషయంలో సాయం దయచేయమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా మరి ఒక ప్రాధాన్షం ఇచ్చేక అప్పగిస్తూ ఏం సూకరిస్తున్నాం అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి ఆమెన్ ప్రార్థించండి ప్రేమ గల మా పర్లోకత్తండి పరిశుభ్రమైందేవా ఏసాయా నాయన రక్షక ప్రభ మేమందరం కూడుకొని ప్రే చేసుకోవడానికి అనుగ్రహించిన మంచి సమయాన్ని బట్టి వండనాలు వేసాయా ప్రభ నాయనా రక్షక ఇందరు ఇందరైతే ఈ రోజు కూడుకున్నారు వారికి అందరికీ అనుగ్రహించండి స మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి సేమైతే ఎన్నో బాధాకరమైన వార్తలను ఉంటున్నాం ఈసాయా అయినప్పటికీ ఇది మీ ప్రణాళిక వేసాయా మిమ్మల్ని క్వశ్చన్ చేసే అధికారం మాకు ఏ మాత్రం దేదేశాయా వైరస్ బాధితులందరి కోసం ప్రే చేస్తున్నాం సార్ ఓనీ సిమస్ బ్రదర్ గారి కుటుంబం కోసం ప్రే చేస్తున్నాం విసా ఆ బ్రదర్ అయితే ఇంతగానో చాలా మందికి హెల్ప్ చేశారు సార్ జ్ఞాపకం పెంచుకోండి సార్ వారికి సంపూర్ణ డెవలప్మెంట్ అనుగ్రహించండి స ఇంకా బ్యూలా సిస్టర్ వాళ్ళందరినీ కాపాడండి సబ్ ఈ బ్లాక్ ఫంగస్ ఏదైతే ఉందో ఇది చాలా స్కేరీగా ఉంది దేవా దాన్ని మీరే పారద్రుడండిసయ ఏసునామంలో ప్రభ బ్లాక్ ఫస్ ఎవరిని కానీ అంటకుండా ఉండలాగానే అనుగ్రహించండి ప్రభ ఏదో ఆయుర్వేదిక్ మెడిసిన్ వచ్చిందని వినియూనా ఆయుర్వేదిక్ మెడిసిన్ కి కావాల్సిన రా మెటీరియల్ లీవ్స్ అవన్నీ సమకూర్చండి వేసాయ ప్రభ ఈ మరణ ఆపండి వేసాయా అలాగే రూతకను కాపాడండిసాయా ప్రభ మీరే మీరాకరి జరిగించాల వేసాయా పట్ల మీరు తప్ప మాకు ప్రభు బ్రహ్మ మన్ను ఎవరికి మెరపు పెట్టాలి సార్ అక్కను అన్న పాపను కాపాడిదించి ఆశ్రదించండి సార్ ఈ రోజైతే బ్రహ్మా నాయన సిం అను చోటుకు కావాల్సిన ఆదరణను అనుగ్రహించండి సార్ బ్రహ్మా నాయన రక్షక ఇంకా ఎంతో మంది కోల్పోయి ఉన్నారు సార్ వారికి ఆదరణను అనుగ్రహిస్తారని ఈ ప్రేర్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ దీవెనలు అనుగ్రహిస్తారని ముఖ్యంగా వైరస్ బాధితులకు అందరికీ స్వస్థతను ప్రకటిస్తున్నాం అందరినీ కాపాడు దేవించి ఆశీర్దిస్తారని ఈ కొద్ది పండ్లు అన్నా మన ప్రభు అయిన ఏసు కృషి కృపా సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలంతో ఏంటిగాక ఆ మేన్